స్తోత్రం నైనా పరిశుధి మైమోన్నత దేవ సర్వశక్తి మంత్రుడ జీవంగల ప్రభానికి వందనాలు ప్రభా నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న తండ్రి వందనాలు ప్రభా ఇచ్చిన రాత్రి కాలం అవకాశం పట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా సు ప్రభా ఏమిచ్చిన చెల్లించలేమునైనా ఏసు ప్రభానికి వందనాలు దేవ రాత్రి కాలం మంది మొద పెడుతున్నాం దేవ ప్రతి ఒక్క ప్రార్థన విన్నపాలను ఆలకించే దేవుడు ప్రభా యేసుకృష్ణులు సాయంకాలం మంది వచ్చిన బిడ్డ తొందరగా నడిపించి వాళ్లకు నాటంకాలు తొలగించేండి వాళ్ళు ఫలింప చేయండి ఇంకా ప్రాధాన్య శక్తితో నింపబడను గాక నీ రాక సిద్ధపడాల ప్రభావ నీ పరిశుద్ధమైన జీవితం కలగ చెయ్యండి పథక పెడితే నీ స్వరాన్ని వినిపిచేయండి బలపరచండి దీవించండి ఆశీర్వదించండి వాళ్ళ కుటుంబంలో ఉన్న బంధకాలను తెంపివేయండి సమాధానం తీసుకుని రండి ఆయన కుటుంబాల్లో ప్రభావ సమాధానం తీసుకుని రండి ప్రభా గొప్ప విజయాన్ని దయచేయండి యేసు ప్రభానికే వందనాలు అయినా ఏసుకృష్ణ వాక్యం చేతి మీరు మాతో మాట్లాడి మైము పొంది ఈ రాత్రి కాలం పాటల ద్వారా మీరు మై పొందమని నజడని యేసుకృష్ణ అడిగి తండ్రి ఆ మేన్ నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా స్థిరమైనవి నీ ఆలోచనలు నా ఏసయ్యా కృపలను పొందచు కృతజ్ఞత కలిగి సుతులర్పించను అన్ని వేళలా కృపలను పొందచు కృతజ్ఞత కలిగి సుతులర్పించదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్ కాలము నీ వరమే దినము నీ అనుగ్రహమే ఆయుష్ కాలము ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా స్థిరమైనవి నీ ఆలోచనలు మా ఎడలా ఎత్తిగులు సమీపించనీయక ఏ కీడైన దరి చేరణీయక ఆ పదలన్నీ తొలగే వరకు నెమ్మది కలిగే వరకు ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైనా దరిచేరణియక ఆ పదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి సగా నిలిచి ఆదరించి ఈ శృతి మహిమలికే నీకే చెల్లించదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు ఎడలా స్థిరమైనవి నీ ఆలోచనలు నా ఏసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా స్థిరమైనవి నీ ఆలోచనలు నా ఏసయ్యా నాకు కోటవు నీవే నను కాపాడు కేడము నీవే ఆశ్రయమైన పాండవు నీవే శాశ్వత కృపకాధారమునీవే నాకు కోటవు నీవే నను కాపాడు కేడము నీవే ఆ ఆశ్రయమైన బాండవు నీవే శాశ్వత కృపకాధారమునీవే నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించున్నావు ఈ స్థుతి మహిమలు నీకే తెలించను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు మా ఎడలా స్థిరమైనవి నీ ఆలోచనలు నా యసయ ఘనమైనవి నీ కార్యములు స్థిరమైనవి నీ ఆలోచనలు నా ఎస్ అయ్యా నీ కృప తప్ప పేరొకటి లేదయా నీ మనసులో నేనుంటే చాలయా బాహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడా చాలు నీ కృప వేరొకటి లేదయా నీ మనసులో నేనుంటే చాలయా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడా చాలు నంటివే నీ అరచేతిలో నన్ను చెక్ నాకేమి కోదువా ఈ స్థుతి మహిమలు నీకే చెల్లించదను జీవితాంతము ఘనమైనవి ఘనమైనవి నీ కార్యములు నా ఆయడలా స్థిరమైనవి నీ ఆలోచనలు ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా స్థిరమైనవి నీ ఆలోచనలు నాయసయ్యా కృపలను పొందచు కృతజ్ఞత కలిగి స్థుతుల అర్పించదను కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్థుతుల అర్పించదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్ వరమే ఘనమైనవి మా ఎడలా స్థిరమైనవి నీ ఆలోచనలు నా యసయ్యా గణమైనవి నీ కార్యములు నాయడలా స్థిరమైనవి నీ ఆలోచనలు నాయసర్ సిస్టర్స్ అందరికి ఈ రోజు కొన్ని ప్రార్థనా అంశాలు ఆ మన మధ్యలో ఉన్న ఆ కవిత సిస్టర్ కవిత సిస్టర్ కావ్య సిస్టర్ వాళ్ళ బ్రదరు కృష్ణ ఆయన పేరు ఆయన ఇంట్లో అయ్యప్ప మాల వేసుకోవాలని ఇంట్లో వాళ్ళ అందరిని ఇబ్బంది పెడుతున్నాడు అంట కాబట్టి ఆయన అయ్యప్ప వేసుకోకుండా సంపూర్ణంగా యశు ప్రభుని రక్షకుడిగా అంగీకరించాలా ఆయన మారుమనిస్ పొందాలా ఆయన వల్ల ఇంట్లో అంతా కొంచెం డిస్టర్బెన్స్ గా ఉందంట ఆయన కూడా మంచిగా మారాలా అలాగే కావ్య సిస్టర్కి ఇద్దరు ముగ్గురు బాబులు ఉన్నారంట వాళ్ళకి అందరికి మంచి ఆరోగ్యం ఉండాలి వాళ్ళు మంచిగా చదువుకోవాల అని పెట్టమన్నారు అలాగే ఇంట్లో కొన్ని విధానాల వల్ల ఆ కావ్య సిస్టర్ కూడా డిప్రెషన్ లో ఉన్నారంట దేవుడు ఆమెని డిప్రెషన్ లో నుంచి విడిపించాలని సిస్టర్ రిక్వెస్ట్ గా త్రీ డేస్ పెట్టి ప్రే చెప్పండి బ్రదర్ అని చెప్పింది చెప్పారు బ్రదర్ అలాగే రేంకా సిస్టర్ కూడా ఫోన్ చేశారు మోదేస్ బ్రదర్ కి ఎక్కువ ఉందంట నరాల బలహీనత ఉందని చెప్పింది ఆయన కొంచెము కుటుంబంలో కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉందంట ఇరుకులతో ఉన్నారంట దేవుడు వాళ్ళని ఆ ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి విడిపించి అని స్వస్థపరచాలా వాళ్ళకి కీడు రాకుండా ఏమి దేవుడు తప్పించాలని ఆ రేణుకా సిస్టర్ కూడా ప్రార్థన చేయమని వాళ్ళు అక్కడే ఉన్నారంట అదే ప్రార్థనలు పెట్టి చేతికి బ్రదర్ అని ఈ ప్రార్థనా గురించి ప్రార్థించండి అలాగే మనం రెగ్యులర్ గా చేస్తున్నట్టు స్వరాజ్ అన్న జాబ్ గురించి అలాగే రేణుకా సిస్టర్ హెల్త్ గురించి అలాగే తిరుపతమ్మ సిస్టర్ కూడా కాళ్ళు చేతులు పనిచేయమంట బ్రదర్ కూర్చున్న చోటు నుంచి లేదంటే ఆ దేవుడు ఆమెను కూడా స్వస్థపరచాలి ఆ తర్వాత ఈ మనం వాక్యం అయినాక మీరు మర్చిపోకుండా ప్రతి ఒక్కరు ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి కృష్ణ బ్రదరు అయ్యప్ప వేసుకోకుండా ఆయన రక్షణ పొందాలి ఈ ప్రార్థన గురించి మీరు ప్రార్థించండి బ్రదర్ ప్రేయర్ అయినాక నేను ఒక పాట పాడతాను తర్వాత మన మధ్యలో ఉన్న పరిశుద్ర బ్రదర్ మనకి దేవుని వాక్యం షేర్ చేసుకుంటారు పోనివ్వడు ఏ సయ్యా ఓడిపోనివ్వడు ఓడిపోనివ్వడు ఏ సయ్యా ఓడిపోనివ్వడు ఓటమి తప్ప నిరోజై నను ఓడిపోనివ్వడు చే దాటిపోయి నస్తితులై నను డిపోనివ్వడు ఓటమి తప్ప నిరోజైనాను ఓడిపోనివ్వడు చేతాటి పోయిన స్థితులైనాను పోనివ్వడు ఓడిపోనివ్వడు ఏస్తయ్యా ఓడిపోనివ్వడు ఓడిపోనివ్వడు ఏ స్తయ్యా ఓడిపోనివ్వడు పందమందు ఉండగా ఓపికతో సాగాలిగా ధైర్యం ప్రభు మనలో నింపగా పౌలు లాగా సాగాలిగా పందె ఉండగా ఓపికతో సాగాలిగా ధైర్యము ప్రభు మనలో నింపేగా పౌలు లగా సగాలిగా గురి యొద్దకే నీ ప్రయాణము ఉన్న తపిలుపునకు బహుమానము గురి నీ ప్రయాణము ఉన్నతపిలుపునకు బహుమానము సియోనులో మనస్థానము సుస్థిరము సియోనులో మనస్థానము సుస్థిరము ఓడిపోనివ్వడు ఏ సయ్యా ఓడిపోనివ్వడు ఓడిపోనివ్వడు ఏ సయ్యా ఓడిపోనివ్వడు ఓటమి తప్పనిరోజైనను ఓడిపోనివ్వడు దాటి పో తులై నూ ఓడిపోనివ్వడు పని రోజై నను ఓడిపోనివడు చె దాటి ఓడిపోనివడు ఏడిపోనివడు ఓడిపోనివడు ఓడిపోనివడు ఓడిపోనివడు నాన్నవారే కాదనగా రక్త సంబందు వెలకట్ట బానిసను చేసి అమ్మారుగా పును చూసాడుగా నా వారే కాదనగా రక్త సంబంధులై వెల కట్టారుగా బానిసను చేసి అమ్మారుగా చూశాడుగా తోడుండెనన్నా వాదానము రాజులయ్యదుటే తనకు సన్మానము తోడుండే నన్న వాగ్దానము రాజులయ్యదుటే తనకు సన్మానము మహాచక్రవర్ క్రీస్తు మదిలో స్థానము మహచక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము దాటిపోడెన్నాడు ఏసయ్యా దాటిపోడెన్నాడు దాటిపోడెన్నాడు ఏసయ్యా దాటిపోడెన్నాడు దీన స్థితిలో మనమున్నాను దాటిపోడెన్నాడు నవ్వుల పాలైనరు జైనను దాటిపోడెన్నాడు దీన స్థితిలో మనమున్నాను దాటిపోడెన్నాడు నవ్వుల పాలైనరు జైనాను దాటిపోడెన్నాడు ओडिपोन बड़ू డిపో నిని బడు ఓడిపోని బడు ఏడిపోనివడు ఓటమి తప్పిపోని బడు చేతి తులై నను ఓడిపోని బడు ఓటమి తా పని రో డు చేతి తులైనా ఓడిపో నివ్వడు పోనివ్వడు ఏడిపోనివ్వడు పోనివ్వడు ఏస్తయ్యా ఓడిపోనివ్వడు అల్లి ప్రైజ్లా మన ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుత్వాలను చిన్న ప్రార్థన చేసుకుని మన దేవుడి పరిశుద్ధుడా ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరిలోకపు తండ్రి నీ పాదాలకు వందనాల ప్రభావాలం నుంచి ఇప్పటి వరకు తండ్రి నీ ఉచితమైన కృభతో అపారమైనటువంటి ప్రేమతో నన్ను మమ్మల్ అందరినీ కాచి కాపాడేందుకు వందనాలు ఇంతవరకు తండ్రి సజ్జువులుగా ఉంచి రాత్రికాల సమయంలో నీ పాదాల సన్నిధిలో ప్రభా గడపడానికి మీరు చూపించిన కృపను బట్టి వందనాలు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇదిగో తండ్రి మీరు వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా ప్రభా మీ యొక్క నడిపింపు అనుగ్రహించండి ప్రభావ మీ సిల్చోట్లను మరుగుపరచండి నా ప్రభా మీరే నాలో ఉండి నా తలంపులు నా ఆలోచనల సమస్తం కొట్టివేసి ప్రభా తండ్రి మీరే నా ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను మీ ఆత్మతో శక్తితో బలం నింపండి నా ప్రభా మీరే మహిమానందం అని ఏస్తు పరిశుద్ధ ప్రార్థిస్తున్నాను అంత వాక్యం దానించుకుంటాం మత్స్య సువార్త రెండో అధ్యాయము 10 పదకొండు వచనాలు మత్స్సు వార్త రెండవ అధ్యాయము పది పదకొండు వచనాలు ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితలై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువుని చూచి విప్పిగారు సాంబ్రాణిని గోలమును కానుకలుగా ఆయనకు సమర్పించి ఈ సందర్భం మనందరికీ తెలుసు ఇక్కడ వారు అంటే మన మనకు తెలుసు అక్కడ వారు అని అంటే తూర్పు దేశపు జ్ఞానులు వారు ఈ లోకరీతన ధనులైన వారు మంచి జ్ఞానం కలిగిన వారు పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు గొప్ప ధనం కలిగిన వారు గొప్పవారు వారు అలాంటి వారు ఎంతో దూరం మైళ్ళు ప్రయాణం చేసి నెలల తరబడి ప్రయాణం చేసి వాళ్ళు యేసు ప్రభుని కనుగొని వారు పని ఏంటంటే అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి మరి మరియను ఆ చూచి సాగిల ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారంను సాంబ్రాన్ని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించరి వారు అంత దూరం ప్రయాణం చేసుకుని వచ్చి యేసుప్రభుని చూచి వారు చేస్తున్న పని ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడం దేవుని ఎదుట సాగిల దేవునికి సమర్పించుకోవడం దేవుణ్ణి పూజించడం వాళ్ళు చేస్తున్న పని యేసు ప్రభుని వారు ఆరాధిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే ఆరాధన ఆరాధన అనే అంశాన్ని మనం ఈరోజు కొంత లోతుగా ధ్యానించబోతున్నాం చూడండి ఆరాధన అని అంటే చాలా మంది అనుకుంటారు ప్రార్థన చేయడమేమో అనుకుంటారు ప్రార్థన చేయడమే ఆరాధన అని అనుకుంటారు కొంతమంది ఏమనుకుంటారంటే దేవుడు చేసిన మేళ్ళను మనం కృతజ్ఞత చెప్తూ ఉంటాం కదా ప్రభు నాకు అది ఇచ్చావు ప్రభా ఇది ఇచ్చావు అని చెప్పి మనం వాటి నిమిత్తమై దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటాం ప్రార్థన అలా కృతజ్ఞతలు చెప్పడాన్ని ఆరాధన అని అనుకుంటారు కొంతమంది ఇంకొంతమంది నాకు ఇంకేమనుకుంటారంటే నాకు కూడా ఒకప్పుడు చాలా అనుమానంగా ఉండే ఈ విషయంలో ఏంటిదంటే ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా పాటలలో ఒక పదం చాలా కామన్ గా ఉంటుంది ఎమోషనల్ గా ఉంటుంది ఏంటిదంటే ఆరాధన ఆరాధన ఆరాధన అనే పదం ఉంటే ఈ పదాన్ని పదే పదే ఉచ్చరిస్తూ దాన్నే ఆరాధన అనుకుంటున్నారు నాకు కూడా ఒకప్పుడు అనుమానం ఉండే నిజంగా ఇలా ఆరాధన ఆరాధన ఆరాధన అని చెప్పడం దేవునికి నిజంగా ఆరాధించడమేనా నిజంగా దేవుణ్ణి కనపరచడమేనా అనే అనుమానం నాకునేది అది ఆరాధన ఆరాధన ఆరాధన అని చెప్పడము నిజమైన ఆరాధన కాదని దేవుడు నాకు చూపించాడు కాబట్టి ఈరోజు మనం ఆరాధన అనే నిమిషాన్ని ధ్యానిస్తున్నాం కాబట్టి ఆరాధన అంటే ప్రార్థన కాదు ఆరాధన అంటే కృతజ్ఞత అర్ప కృతజ్ఞత కాదు ఆరాధన అంటే ఆరాధన ఆరాధన అని చెప్పడము కాదు ఆరాధన అనేది ఈ మూడింటి కూడా ఎంతో గొప్పది ఈ మూడింటి కూడా ఎంతో శక్తివంతమైన ఎందుకు శక్తివంతమైనది ఎందుకు గొప్పది ప్రార్థన కంటే గొప్పది కృతజ్ఞతాస్థుతి కంటే గొప్పది అని అంటే ప్రార్థన యొక్క శక్తి మనకు తెలుసు గొప్ప పాత నిబంధనలోనే కొత్త నిబంధనలోనే గాని దేవుని యొక్క భక్తులు ప్రవక్తలు అలానే ఆ ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగాయో ఎటువంటి గొప్ప సూచ్యక్రియలు జరిగాయో మనందరినీ చూస్తూ ఉన్నాం ప్రార్థన ఎంతో శక్తివంతమైనదిగా మనకు బైబుల్లో కనబడతా ఉంటది అలానే కృతజ్ఞత కూడా దేవుని చేసిన మేలు అన్ని జ్ఞాపకం చేసుకోవడం కూడా ఎంతో గొప్పదిగా మనకు కనబడతా కానీ ఆరాధన వీటన్నిటికంటే కూడా గొప్పది ఎందుకు అని మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు మన మన మన మనస్సు నిండా మన హృదయం నిండా ఉండేది మన సమస్యలు మన విజ్ఞాపనలు మనము మన సమస్యలే ప్రధాన అంశాలుగా ఉంటాయి అలానే కృతజ్ఞతలో కూర్చున్నప్పుడు దేవుడు చేసిన మేలులు దేవుడు చేసిన కార్యములు మనము హైలెట్ గా ఉంటాం అంతేగాని ప్రార్థనలో దేవుడు ఉండడు అలానే కృతజ్ఞతాస్థితిలో కూడా దేవుడు ఉండడు అలా కానీ ఆరాధన విషయానికి వచ్చేసరికి దేవుడి యొక్క గొప్ప గుణాలని దేవుడి యొక్క సుగుణాలని ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క మహోన్నతమైన రూపాన్ని మనం తలచుకుంటూ ఆయన యొక్క గొప్పతనాన్ని వర్ణించడము వర్ణించడమే ఆరాధన ప్రార్థన కంటే కృతజ్ఞత కంటే ఎందుకు గొప్పది అంటున్నానంటే ప్రార్థనలో మనము మన యొక్క ప్రార్థన అంశాలే హైలైట్ అవుతాయి మనమే హైలైట్ అవుతాం అలానే కృతజ్ఞతలో మనకు చేసిన మేలులే హైలైట్ అవుతాయి అలానే మనమే హైలైట్ అవుతాం కానీ నిజమైన ఆరాధనలో దేవుడే హైలైట్ అవుతాడు ఎందుకంటే మనం పలికే ప్రతి మాట దేవుని యొక్క గొప్ప గుణగణాలు దేవుని యొక్క స్వరూపము దేవుని యొక్క ఔన్నత్యము ఆయన యొక్క గొప్ప మనోహరమైనటువంటి రూపము ఆయన యొక్క శక్తిని బట్టి మనం దేవుణ్ణి కొనియాడుతూ ఉంటాం దేవుడే ప్రధాన ఉంటాడు ఆరాధనలు కాబట్టి ఆరాధన అనేది ప్రార్థన కన్నా కూడా కృతజ్ఞత కన్నా ఎంతో గొప్పది ఎందుకంటే ఆరాధనలో దేవుడే ప్రధానంశంగా ఉంటాడు ఆయనే గొప్పవాడికి అందులో కనపడతా ఉంటాడు ఇది నిజమైన ఆరాధన అంటే కాబట్టి చూడండి ఎప్పుడు ఆరాధించాలి అని ఎప్పుడు మనం దేవుణ్ణి నిజంగా ఆరాధించగలుగుతాము ఎప్పుడు దేవుణ్ణి మనము మన హృదయంతో ఆరాధించగలుగుతాము అంటే చూడండి ఆ యొక్క చూడండి రెండవ అధ్యాయం పదం వచ్చినప్పుడు అక్కడ రాయబడినమాట వారు ఆ నక్షత్రాన్ని చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియును శిశువుని చూచి అన్న పదం రాయబడింది వారు చూశారు సాగిల పడక ముందు పూజించక ముందు వారు చూశారు ఉన్నది అక్కడ చిన్న బిడ్డనే వాళ్ళు చూసింది చుట్టుపక్కల మ్యూజిక్ ఉన్నాయో చూడలేదు చుట్టుపక్కల పెద్ద పెద్ద మందిరం ఉందనే చూడలేదు ఎంతమంది జనాలు ఉన్నదని చూడలేదు ఎంత గొప్పవాడు ఎంత ప్రముఖుడు అక్కడ ఉన్నాడని చూడలేదు వాళ్ళు చూసింది ఒక చిన్న బిడ్డని వాళ్ళు చూసింది ఒక చిన్న శిశువుని కాని వారు చూసిన వెంటనే సాగిల ఎలా వారికి అది సాధ్యమైందంటే వారు దేవుణ్ణి చూశారన్నమాట దేవుని యొక్క గొప్పతనాన్ని చూశారు దేవుని యొక్క స్వరూపాన్ని చూశారు కాబట్టి వారు వెనకాల ముందు ఆలోచించకుండా ఎప్పుడు మనం నిజంగా దేవుణ్ణి ఆరాధించగలుగుతామంటే దేవుణ్ణి చూచినప్పుడు దేవుని యొక్క గొప్ప గుణగణాలు మనం తెలుసుకున్నప్పుడు దేవుని యొక్క శక్తిని మనం ఎరిగినప్పుడు ఆయన యొక్క గొప్ప లక్షణాలను మనం తెలుసుకున్నప్పుడే ఆయనను ఆరాధించగలం దేవుణ్ణి సంపూర్ణంగా దేవుని యొక్క గొప్పతనాన్ని సంపూర్ణంగా తెలిస్తేనే దేవుని దేవుని గురించి లోతైన జ్ఞానం మనకు ఉంటేనే మనం ఆరాధించగలం వాళ్ళు ఎలా ఆరాధించగలిగారు చూడగానే ఎలా సాగిలు పడిపోయారు వారికి పుట్టిన వాని యొక్క లోతైన గుణగణాలు వారికి తెలుసు పుట్టినవాడు ఎంత గొప్పవాడో వారికి తెలుసు కాబట్టే వారు సాగిల మనం కూడా నిజంగా దేవుణ్ణి ఆరాధించాలంటే దేవుణ్ణి తెలుసుకోవాలి దేవుని యొక్క గొప్ప గుణగణాలు తెలుసుకోవాలి ఆయన యొక్క లక్షణాలను తెలుసుకోవాలి అలా తెలుసుకున్నప్పుడే దేవుణ్ణి మనం పరిపూర్ణంగా ఆరాధించగలం అలా ఆరాధిస్తేనే దేవుడు మహిమ పొందుతూ ఉంటాడు కాబట్టి మనం ఆరాధించాలంటే దేవుణ్ణి తెలుసుకోవాలి తెలుసుకుంటేనే మనం ఆరాధించగలం చూడండి విగ్రహారాధనకి ఆరాధనకి తేడా ఏంటి చెప్పండి విగ్రహారాధనలో విగ్రహారాధనకి ఆరాధనకి తేడా ఏంటి విగ్రహారాధనలో వారు త వారు చూసేదాన్ని పూజిస్తా ఉంటారు వారు వాళ్ళు అనుకున్న దేవుణ్ణి పూజిస్తా ఉంటారు చూడండి చాలా మంది దగ్గరికి వెళ్ళి పలానా పలానా అమ్మగారు పలానా స్వామి మీరెందుకు పూజిస్తున్నారు మీరెందుకు ఆయన వాళ్ళని మొక్కుతున్నారు అని మనం అడిగామనుకున్న ఒక ప్రశ్న వారు ఏం చెప్తారంటే మా కుల దైవము మా ఇళ్ళ వేల్పన్ ఈ రెండు మాటలు తప్ప ఇంక ఏ మాట వాళ్ళ నోటిమిటర్ రాదు ఈ రెండు మాటలు తప్ప వాళ్ళకేం తెలియదు తెలియకపోయినా వారు ఆరాధిస్తా ఉన్నారు తెలియకపోయిన స్వరూపాన్ని వాళ్ళు ఉన్నారు కానీ నిజమైన ఆరాధనలో మనం తెలుసుకున్న దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తాం ఆయన గొప్ప గుణగానాల్ని బట్టి ఆరాధిస్తాం అది నిజమైనది అందుకే యేసుప్రభు అంటాడు సమరస్తి తోటి ఏమని అంటాడంటే మీరు తెలియని దానిని ఆరాధించేవారు మీరు తెలియని దాన్ని ఆరాధించేవారు మేమైతే తెలిసిన దానిని ఆరాధిస్తాం మేమైతే తెలిసిన దాన్ని ఆరాధిస్తాం మన ప్రభు చెప్పాడు చూడండి తెలిసిన దాన్ని ఆరాధించాలంటే మనం తెలుసుకోవాలి ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క గొప్ప గుణగణాలు ఆయన యొక్క స్వరూపము ఆయన యొక్క మహోన్నతమైన రూపాన్ని మనం ఎరుగుతామో మనం తెలుసుకుంటామో అప్పుడే మనం ఆరాధించగలం అప్పుడే మనం ఆయన గణపరచగలం అంతవరకు కూడా మనం ఏం చేసినా కూడా అది ఘనపరచలేమన్నట్టు చాలా మంది ఉదాహరణ చెప్పాలంటే మనం ఆరాధన చేయాలంటేనో మనం ఎంచుకునే మార్గాలు ఏంటివి మనకు ఉన్నటువంటి విధానం ఎటువంటిది సంగీతము పాటలు ఈ రెండు విధానాలతో మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం పాటల ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాము సంగీతం ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తాం చూడండి ఎవరో రాసిన పాటని మనం పాడితే ఇది నిజంగా ఆరాధన కాదు ఎందుకు అని అంటే చూడండి ఈ పాటలు దేవుని యొక్క ఆ యొక్క రాసిన వారి యొక్క అనుభవాల్లో నుంచి వచ్చిన పాటలు వారు వెళ్ళి వారి యొక్క విశ్వాస జీవితంలో వారు వారు ప్రయాణంలో వారు నేర్చుకున్నటువంటి అనుభవాలు వారు వారి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా వారు తమ హృదయానుసారంగా దేవునికి పాటలు రాస్తారు వారు వారి తెలుసుకున్న రీతిగా దేవునికి పాటలు రాస్తారు దాన్ని మనం పాడడం కాదు నిజం ఎందుకంటే అలా పాట ఏమవుతుంది అంటే మన ఆరాధన కూడా అయిపోతుంది ఒక మన ఆరాధన పాట మీదనో లేదంటే ఒక సంగీతం మీదనో ఆధారపడింది అనుకోండి ఏమవుతుందంటే మన పాట అయిపోగానే మన ఆరాధన ఆగిపోతుంది అలానే మన యొక్క మ్యూజిక్ ఆగిపోగానే మన ఆరాధన ఆగిపోతుంది కానీ ఎప్పుడైతే దేవుని యొక్క గుణగణాలు ఎప్పుడైతే దేవుణ్ణి మనం తెలుసుకుంటామో మనం అద్భుత రీతిగా ఆరాధించగలం మనకు పాటలు అక్కర్లేదు పాటల పుస్తకాలు అక్కర్లేదు ఏబీ అక్కర్లేదు దేవుని యొక్క జ్ఞానము ఆయన యొక్క గొప్ప గుణగానాలు మనలో ఉంటే ఆయన యొక్క గొప్పతనం మనం తెలిసి మనమే నిత్య మనమే ఎప్పుడు దేవుని ఆరాధిస్తున్నాం మన నుంచే పాటలు వచ్చేస్తాయి మనమే అన్ని చేసేస్తూ ఉంటాం ఎక్కడ ఉన్నా కూడా మనం ఆరాధిస్తూనే ఉంటాం మన దేవుని కొనియాడుతూనే ఉంటాం మన పాటల మీద ఆధారపడము మన అనుభవాల నుంచి కూడా పాటలు వస్తూ ఉంటాయి ఎందుకు ఈ చెప్తున్నానంటే దావిదు భక్తుడు అంత గొప్పవాడేం కాదు కదా ఆయన సాదాసీద గొర్రెల కాపరి సాదాసీద వ్యక్తి ఆయన చిన్న బాలుడు చాలా అల్పమైన వాడు అలాంటి వ్యక్తి ఎందుకు ఎందుకని ఎలా అన్ని అన్ని కీర్తనలు రాయగలిగాడు అతనికే పెద్ద చదువు లేదే గొప్ప జ్ఞానం లేదే బైబుల్లో జ్ఞానవంతులు ఎవరంటే సొలోమనే కనపడతాడే మరి సొలోమన్ జ్ఞానం కూడా దాబీదికి లేదే ఒక సాదాసీదా గొర్రెల కాపరి ఎలా అన్ని కీర్తనలు రాయగలిగాడు అతడు దేవుణ్ణి ఎరుగుతూనే ఉన్నాడు తెలుసుకుంటూనే ఉన్నాడు అతను తన తన ఆత్మీయ స్థితిలో ప్రతి సన్ని ప్రతి సన్నివేశంలో దేవుని గురించి తన దేవుని గురించి జ్ఞానాన్ని సంపాదిస్తానే ఉన్నాడు దేవుని యొక్క గొప్ప గుణగానాన్ని తాన్ తన యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నాడు ఏ పరిస్థితిలో దేవుడు ఎలా ఉంటాడు ఏ పరిస్థితిలో దేవుడు ఎలా బిహేవ్ చేస్తాడు అనేది తను క్షుణ్ణంగా పరిశీలన చేసిన అన్ని గొప్ప కీర్తన రాయగలిగాడు అతడేం చదువుకొని రాలేదే ధర్మశాస్త్రం చదువుకొని రాలేదే చిన్నవాడే అయినా అన్ని కీర్తనలు రాయగలిగాడు అంటే దేవుడు అతనికి అతను దేవుణ్ణి తెలుసుకున్నాడు దేవుని కొరకు ఆశపడ్డాడు దేవుణ్ణి ఎరగాలని ఆశపడ్డాడు కాబట్టి అన్ని కీర్తనలు రాయగలిగాడు మనం కూడా తక్కువేం కాదు మనం కూడా తక్కువ ఎందుకంటే మనం కూడా దేవుని ఎరిగే మనం కూడా తెలి మనం కూడా కీర్తనలు రాయగలం మనం కూడా గొప్ప పాటలు పాడగలం మనం కూడా రాయగలం మనం కూడా దేవుని గొప్ప ఆరాధన చేయగలం కాబట్టి మనం మనం ముఖ్యంగా ఆరాధన చేయాలంటే మనం దేవుని ఎంతో తెలుసుకోవాలి దేవుని ఎరిగితేనే మనం ఆరాధన చేయగలం దేవుని ఎరిగితేనే మన ఆరాధన ఆయనకి గొప్ప విన్ గొప్ప ఆయనకి ఇంపైన సువాసనలాగా ఇంపైన వాసనలాగా ఆయనకుంటది ఇంపైన ధూపం వలె ఆయనకుంటది కాబట్టి మనం దేవుని ఆరాధించాలంటే ఆయన స్వరూపాన్ని ఆయన యొక్క గొప్ప గుణగానాన్ని తెలుసుకున్న వారమై ఉండాలి చూడండి ఆరాధన ఎప్పుడు మనం చేయాలి ఎలా చేయాలి అంటే చూడండి కీర్తన కీర్తన గ్రంథంలో దావిదు భక్తుడు అంటాడు కీర్తనల గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము పన్నెండవ వచనంలో దావిదంటాడు కీర్తనల గ్రంథం ముప్పైవ అధ్యాయము పన్నెండవ వచనంలో దావిదంటాడు నీవు నా గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు యహోవా దా నిత్యము నేను నిన్ను స్థుతించేదను అన్నాడు దావిదంటమాట నీవు నా గోనె విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపజేసావు సంతోష వస్త్రాన్ని నాకు అనుగ్రహించావు యహోవా నా నిత్యము నేను నిన్ను స్థుతిస్తానని చెప్తున్నాడు దావిదా ఆయన ఎప్పుడో తనకు తీరినప్పుడు కాదు ఎప్పుడో తన కుదిరినప్పుడు కాదు ఆయన నిత్యం ఆరాధిస్తా ఉంటాను అన్నాడు ఎందుకు నిత్యం ఆరాధిస్తా ఉంట అనున్నాడు ఆయన ఆయనకి వేరే పని ఆయనకి వేరే పని పాటలు ఆయన ఖాళీగా ఉన్నాడా ఎప్పుడు దేవుని మందిరంలో కూర్చొని ఆ దేవుణ్ణి ఆరాధిస్తానే ఉన్నాడా కాదు కదా ఆయన గొప్ప రాజు ఇస్రాయెల్ మొత్తానికి ఆయన రాజు తన పరిపాలన చేయాల్సి ఉంటది యుద్ధాల్లో పాల్గొనాల్సి ఉంటది ఇంకా కుటుంబ సమస్యలు చూసుకోవాల్సి ఉంటది అయినా ఆయన ఎందుకు ఈ మాట అంటున్నాడు నేను నిత్యము నిన్ను స్థుతించదును అని నేను నిత్యం నిన్ను ఆరాధిస్తానని ఎందుకు అంటున్నాడు ఎలా ఆయన అనగలుగుతున్నాడు చూడండి ఆయన ప్రతి పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుస్తున్నాడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్లేస్ ఏ ప్రాంతమైనా ఏ ప్రదేశమైనా తనకు తాను దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా తను తాను దేవుణ్ణి తన హృదయంతో ఆరాధిస్తానే ఉన్నాడు చూడండి అపోజులైన పౌలు మాట అంటాడు ఎఫ్ఎస్ఎల్ కి పత్రిక రెండో అధ్యాయం ఏడవ వచనంలో ఎఫెస్సిల్ కి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఏడో వచనంలో అపోస్తున్న పౌల్ క్రీస్తు ఏస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోక ఆయనతో కూడా కూర్చుండబెట్టాను ఈ మాట పౌలు గారు రాస్తారు క్రీస్తు వేస్తునందు మనలను ఆయనతో కూడా లేపాడు దేవుడు లేపేం చేశాడు పరలోక ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అని పెడతాడు అని రాయలేదు పెట్టేశాడు ఆల్రెడీ మనం ఎప్పుడైతే మారుమనసు పొందుతామో ఎప్పుడైతే మన పాపక్షమా రక్షణ పొందుతామో పాపక్షమాపణ పొందుతామో ఎప్పుడైతే యేసు క్రీస్తు మన సంబంధాన్ని కలిగి ఉంటామో ఆయన మన మనల్ని యేసు ప్రభుత్వం కూడా లేపి తండ్రి పక్కన పరలోకి కూర్చోబెట్టాడు ఆయన పక్కన మనం ఉన్నాం ఆయన సన్నిధిలో మనం ఉన్నాం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ఎక్కడున్నా ఏ ప్రదేశంలో ఉన్నా ఎటువంటి ప్రాంతంలో ఉన్నా ఎటువంటి స్థితిగతుల్లో ఉన్న ఆరోగ్యంతో ఉన్న అనారోగ్యంతో ఉన్న ఇరుకులతో ఉన్న ఇబ్బందులతో ఉన్నా మనము దేవుని సన్నిధిలో ఉన్నవారము దేవుని సన్నిధిలో నిలుచున్న వారము ఎందుకంటే దేవుడు మనల్ని కూర్చుండబెట్టాడు అది మనం జ్ఞాపకం చేసుకోవాలా అది తెలుసు దేవుని ఆశ్రయించినవాడు కాబట్టి తాను పరలోకంలో ఉన్నానని దేవుని సన్నిధిలో ఉన్నానని తనకు తాను ఎప్పుడు దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూనే ఉంటాడు చూడండి ఏసేపు భక్తుడు పాపం చేయమని ఫతేఫర్ భార్య తన దగ్గరకు వచ్చినప్పుడు తననే మాట నా దేవుని ఎదుట నా దేవుని సన్నిధిలో నేను ఎలా ఈ దుష్కారం చేయగలను చెప్పి పారిపోతాడు ఆయన అంటే తానున్నది ఒక గదిలో అది కూడా అవిగుప్తులో ఒక ఒక ఫతేఫర్ ఇంటిలో మరి ఎలా ఆయన దేవుని సన్నిధిలో నా దేవుని ఎదుట నేను పాపం చేయగలను అంటే వారు ఊహించుకుంటున్నారు ఎప్పుడు నేను నా దేవుడు చూస్తూనే ఉన్నాడు ఎప్పుడు నా దేవుని సన్నిధిలో నేను ఉన్నాను ఆయన కనుదృష్టి నా వైపు ఉంది అని ఆయన అనుకుంటున్నాడు అదే రీతిగా దావిది అనుకుంటున్నాడు పాత నిబంధనలు మనం చదువుతూ వస్తే చాలా చోట్ల రాయబడి ఉంటది ఇస్రాయలు యహోవత్ సన్నిధిని దుష్ప్రవర్తనలు అయివ ఇస్రాయల్ ప్రజలు యహోవ సన్నిధిన పాపము చేశారు అని చెప్పేసి మనకి పదాలు రాస్తూ ఉంటారు ఇంగ్లీష్ లో అయితే బిఫోర్ ద లాడ్ అని రాస్తుంటారు అంటే వారు ఎప్పుడు కూడా దేవుని ఎదుట ఉన్నారు ఇస్రాయల్ ప్రజలు దేవుడు ఎప్పుడు వారిని చూస్తూనే ఉన్నాడు వారు ఎదు దేవుని ఎదుట వారు ఉన్నారు అలాగే ఈ రోజు మనం కూడా ఎప్పుడైతే మారు మనసు పొంది రక్షణ పొందమో దే పరలోకంలో ఉన్నవారము కాబట్టి మనం ఏం చేయాలా పరలోకంలో పెద్దలు దూతలు అంతా ఏం చేస్తుంటారు నిలబడి దేవునిందు సాగిలపడి నిత్యము దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఉంటారు కాబట్టి మనం కూడా పరలోకంలో ఉన్నవారమై నిత్యము దేవుని స్థుతిస్తూ ఉండాలి కొనియాడుతూ ఉండాలి ఆయన్ని పొగుడుతూ ఉండాలి అలా పొగుడు గలిగినప్పుడే దేవుడు మన ఆరాధన అంగీకరిస్తాడు ఏదో మనకు కుదిరినప్పుడు కాదు మనకు తీరినప్పుడు కాదు మనం ఏ పని చేస్తున్నా ఎటువంటి స్థితిలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా దేవునితో మన సంబంధాన్ని కలిగి అలా కలిగి ఉన్నప్పుడే మనము ఆరాధించగలం నేను దేవుని సన్నిధిలో ఉన్నాననేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకున్నప్పుడు దేవుడు నన్ను విషయాన్ని మనం గుర్తుపెట్టుకున్నప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించగలం మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం మన పనులు మనకు జరిగిపోతూ ఉంటాయి కానీ మన హృదయంలో ఎప్పుడు కూడా దేవుడు దేవుడు దేవుడు దేవుడు ఆలోచనలే ఉంటాయి ఆయన చేసినటువంటి మేల్లే గుర్తుకొస్తూ ఉంటాయి ఆయన వైపే మన హృదయం ఉంటుంది ఆయన వైపే మనం ఆలోచన చేస్తూ ఉంటాం ఆయన ప్రతి పరిస్థితుల్లో జరిగే మేళ్ళకైనా సరే ఏదైనా కానీ ఆయన సన్నిధిలో అనుభవిస్తూ ఉంటాం ఆయన గొప్ప గుణగాన్ని పొగుడుతూ ఉంటాం ఆయన మన జీవితంలో చేసే కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం ఆయన స్థుతిస్తూనే ఉంటాం అది నిజమైన ఆరాధన దేవుడు కోరుకునేది కాబట్టే దావేది అన్నాడు నేను నిత్యము నిన్ను స్థుతించేదను కాబట్టి మనం అప్పుడు ఇప్పుడు ఆరాధించేది కాదు ఎప్పుడు దేవుని ఎదుటి మనం ఉన్నాం కాబట్టి నిరంతరము ఆరాధించాలి నిరంతరం ఆయన స్థుతించాలి ఆయన స్తోత్రార్హుడైనా పూజార్హుడు ఈ లోకపు ఎంత గొప్ప వారి ఎంత జ్ఞానవంతులైనా ఎంత సంపద కలిగిన వారైనా ఎంత డబ్బు కలిగిన వారైనా ఒక మాట అనలేదు నేను సమస్తము చేయగలను నేను అన్ని పనులు చేయగలను కానీ ఈ లోకంలో ఎవరు చెప్పలేరు ఆ మాట కానీ దేవాతి దేవుడు చెప్పాడు ఆ మాట యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదాన్ని సమస్తము సాధ్యము చేయగలిగిన దేవుడు ఆయన ఈ సర్వలోక సృష్టిని నోటి మాటగా కలుగజేసిన దేవుడు ఆయన కాబట్టి ఆయనను మనం ఆరాధించాలంటే ఒక ఒక నిమిషంలో సరిపోదు ఒక రెండు నిమిషాలు సరిపోదు ఎందుకనంటే ఈ రోజు దేవుణ్ణి మనం తెలుసుకుని అడిగేటప్పుడు ఒక విషయం మనం ఒక విషయం తెలుసుకుంటాం రేపు దేవుని గురించి తెలుసుకున్నప్పుడు రెండో విషయం తెలుసుకుంటాం ఇలా మన జీవితంలో పోయే ఆయన గురించి అనేకమైన విషయాలు తెలుసుకుంటాం మొట్టమొదట మనం ఆరాధించినప్పుడు ఆయన గురించి కొంత తెలుసు కాబట్టి కొంత ఆరాధించగలం రెండో రోజు మనం ఆయన గురించి తెలుసుకున్నప్పుడు మళ్ళీ ఇంకొంత తెలుసుకుంటాం కాబట్టి మన సమయం మొదటి రోజుతో పోల్చుకుంటే రెండో రోజుకి పెరుగుతుంది అలానే మూడో రోజు ఆయన గురించి తెలుసుకున్నప్పుడు మొదటి రెండు రోజులతో పోల్చుకుంటే మూడో రోజుకి వచ్చేసరికి ఆరాధన సమయం పెరుగుతుంది ఎందుకంటే ఆయన గురించి ఇంకొంత జ్ఞానం మనం పొందుకుంటాం కాబట్టి అలానే మన క్రైస్తవ యాత్ర మొదలైనప్పటి నుంచి ఆయన చేసిన కార్యాలు ఆయన మాట్లాడిన విధానము మన జీవితంలో దేవుని గురించి తెలుసుకున్న విషయాలు ఇవన్నీ కవర్ చేయాలంటే మనకు సమయం సరిపోదు కాబట్టి అప్పుడు ఇప్పుడు ఆరాధించేది కాదు దేవుని సన్నిధిలో నిలబడినం కాబట్టి ఎప్పుడు కూడా ఆయనను ఆరాధిస్తూనే ఉండాలి అలా ఆరాధించినప్పుడే మన ఆరాధన ఆయనకి ఇంపైన ధూపం వల్లే ఉంటది ఆయనను ఘనపరుస్తుంది ఆయనను మహింపరుస్తుంది కాబట్టి ఇది నిజమైన ఆరాధన ఇది నిజమైన దేవుడు అను అంగీకరించేటువంటి దేవుడు కోరుకునేటువంటి ఆరాధన ఇది ప్రార్థన కంటే కూడా గొప్పదే ఎందుకంటే దేవుడి యొక్క గొప్ప గణాలని తెలుసుకుంటా ఉంటాం నిజంగా మనం ఆరాధన చేయకపోతే నిజంగా మనం దేవుణ్ణి కొనియాడకపోతే ఆయనకి ఉన్నటువంటి గుణగా మనం మిస్ అయిపోతూ ఉంటాం మనం తెలుసుకునే కూడా వ్యర్థంగానే పోతా ఉంటాయి కాబట్టి మనము ఆరాధించాలంటే దేవుణ్ణి స్వరూపాన్ని ఆయన యొక్క గొప్ప గుణగానాన్ని మనం అర్థం చేసుకోవాలి తెలుసుకుంటేనే దేవుణ్ణి ఆరాధించగలం నిత్యము ఆరాధించగలం ఇది నిజమైన ఆరాధన అని బైబుల్ చెప్తా ఉంది వాళ్ళు కూడా అదే చేశారు వారు చూచి వారు అక్కడ రాయబడిన మాట ఏంటంటే తల్లి అయిన మరియను ఆ శిశువుని వారు చూశారు చూసిన వెంటనే వారు సాగిలు పడిపోయారు వారు దేవుని స్వరూపాన్ని చూశారు కాబట్టి వారు వెంటనే సాగిలు పరిస్థితులు చూడాల చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు చూడాల వాళ్ళు ఎంత పెద్ద మహార మా ఉన్నాడలేదో చూడాల వాళ్ళు ఇష్టం చూడాల చిన్న బిడ్డలోనే వారు దేవుణ్ణి చూడగలిగారు కానీ ఈ రోజు మనమైతే దేవుడి లోకానికి వచ్చాడని తెలుసుకున్నాం ఆయన శిలువలో ఎంత గొప్ప కార్యం చేశాడో తెలుసుకున్నాం ఆయన ఏ రీతిగా మరణాన్ని జయించలేచాడో తెలుసుకున్నాం మనకి ఎంత గొప్ప అద్భుతమైన రీతిగా మనకు రక్షణ అనుగ్రహించడో మనం తెలుసుకున్నాం మరి ఇవన్నీ తెలుసుకున్నాం మనము వారికి అంటే గొప్పగా ఆరాధించాలి కదా వాళ్ళ శిష్యువుని మాత్రమే చూశారు కానీ మనం అయితే ఆయన మరణాన్ని చూసాం ఆయన పునరుత్నాన్ని చూసాం మనకి ఇచ్చినటువంటి రక్షణ చూసాం మన పాప జీవితాన్ని చూసాం దేవుడు ఏ రీతికైతే పాప జీవితాన్ని ఆశ్చర్యకరమైన వెలుగులో పిలిపించాడో ఆయన యొక్క మార్గంలో నడిపిస్తున్నాడో అది చూస్తున్నాం మరి ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మరి మనం ఎంతగా దేవుణ్ణి ఆరాధించాలా మనం ఎంతగా దేవుణ్ణి స్తుతించాలా దేవుణ్ణి కొనియాడాలా కాబట్టి మనం నిరంతరము దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలి నిరంతరం దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి కొనియాడే వారంగా ఉండాలి అలా నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఆయన గురించి తెలుసుకుంటున్నప్పుడు మనలో గొప్ప మార్పులే కలుగుతాయి మనలో గొప్ప మార్పులే కలుగుతాయి మన మన జీవితమే మారిపోతాయి ఉదాహరణకి మూడు విషయాలు నేను చెప్పి ముగిచ్చేస్తాను ఆ నిజంగా దేవుణ్ణి ఆరాధించడం వల్ల మన జీవితంలో జరిగే మేలు ఏందంటే మొట్టమొదటిగా ఒక మనిషి మారిపోతాడు దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే దేవుణ్ణి నిజంగా తెలుసుకుంటే దేవుణ్ణి నిజంగా ఆరాధిస్తే ఒక మనిషి మారిపోతాడు ఉదాహరణకి ఈ లోకంలో మనం చూస్తా ఉంటాం చాలా మంది యువతని యూత్ యూత్ని అమ్మాయిలను కాని అబ్బాయిలను కాని వాళ్ళని చూస్తే వాళ్ళ డ్రెస్ సెన్స్ వాళ్ళ హెయిర్ స్టైల్ గాని వాళ్ళు నడిచే విధానం గాని వాళ్ళు వాళ్ళ యొక్క యాటిట్యూడ్ గాని ఎలా ఉంటది ఈ లోకంలో సినిమాలు చూసే వాళ్ళ హీరోల్లో యాటిట్యూడ్ మాదిరి ఉంటది హెయిర్ స్టైల్ వాళ్ళ సినిమాలో ఏ హీరో అయితే వాళ్ళ హెయిర్ కట్ కొట్టించుకుంటాడో అలానే హెయిర్ కట్ కొట్టించుకుంటాడు వ్యక్తి కూడా ఎలా అయితే మేనరిజం చూపిస్తాడో అలానే మేనరిజం చూపిస్తాడు ఆ వ్యక్తి ఎలాగైతే సిగరెట్ దాగుతాడో అలానే వీళ్ళు కూడా సిగరెట్ దాగడానికి ప్రయత్నిస్తారు ఎలాగైతే అమ్మాయిని ఏడిపిస్తారు అలానే ఏడిపించడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే వాళ్ళ హీరో అవ వాళ్ళ హీరోని వాళ్ళు ఆరాధ్య దైవంగా భావిస్తారు వాళ్ళది హీరో ఏం చేస్తే అది చేయాలనుకుంటారు వాళ్ళ హీరో ఎలా ఉంటే అలా ఉండాలనుకుంటారు ఎందుకంటే వాళ్ళ హీరోనే అతనికి ప్రాణంలాగా ఉంటాడు వాళ్ళ హీరోనే అతనికి ఒక ఐకాన్ లాగా ఉంటాడు ఒక రోల్ మోడల్ లాగా ఉంటాడు అతని హీరోలాగా నేను కూడా జీవించాలనుకుంటాడు అలానే ఒక లోక పరంగా మనం చూస్తే ఒక వ్యక్తిని ఆరాధిస్తేనే ఇంకొక వ్యక్తి అలా మారిపోతుంటే ఈ లోకంలో ఇంకో సామెత కూడా ఉంది ఆరు నెలలు సాహవాసం చేస్తే ఇటోళ్ళు అటు అటు మరి దేవాతి దేవుడే మనం మన నిజంగా ఆయననే మనం ఆరాధిస్తుంటే ఆయననే మన ఐకాన్ అయితే ఆయననే మన రోల్ మోడల్ అయితే ఎందుకని మనము యేసు ప్రభులాగా మారం ఎందుకని యేసు ప్రభు మనం జీవించం ఎందుకని యేసు ప్రభులాగా మనం మాట్లాడము ఎందుకని యేసు ప్రభుత్వ హృదయం మనకు ఉండదు ఎందుకు యేసు ప్రభు చేసిన రీతిగా మనం చేయం తప్పకుండా చేస్తాం ఎప్పుడు చేస్తాం అంటే నిజంగా అతన్ని ఆరాధించినప్పుడు నిజంగా అతను ఒక ఐకాన్ గా రోల్ మోడల్ గా మనం పెట్టుకున్నప్పుడు మరి లోకంలో చూస్తున్నాం కదా ఒక వ్యక్తిని ఆరాధిస్తే ఎంతగా వాళ్ళు మారిపోతున్నారు ఎంతగా దిగజారిపోతున్నారో ఎంతగా ఆ హీరో ఏం చేసినా సరే పనికి పని చేసినా కూడా పాటిస్తూ ఉన్నారు వాళ్ళు ఎందుకు అంతగా చేస్తారంటే పిచ్చి వాళ్ళ హీరో అంటే వాళ్ళకి పిచ్చి అలానే యేసూ ప్రభు అంటే కూడా మనకు అంతటి పిచ్చి ఉండాలా అలా పిచ్చి ఉన్నప్పుడే మనం ఆయన స్వరూపంలోనికి మారగలుగుతాం లేకపోతే మనం వల్ల కాదు ఆయన స్వరూపంలోని కంప్లీట్ గా మార్చ మన మారుతుంది ఆరాధన నిజంగా దేవుణ్ణి మనం ఆరాధిస్తే నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన స్వరూపంలోనికి మనం మారిపోతాం చూడండి ఏదైతే మనం ఆ అవ్వాదంలో తమ స్వరూపాన్ని కోల్పోయారు మొదటగా దేవుడిచ్చిన స్వరూపాన్ని కోల్పోయారు పాపం చేసి వాళ్ళ స్వరూపాన్ని కోల్పోయారు అదే స్వరూపాన్ని తిరిగి మనం యేసు ఆరాధించడం ద్వారా ఆయన్ని ప్రేమించడం ద్వారా తిరిగి పొందుకోగలం అంత పవర్ ఉంది ఆరాధనలో నిజంగా మరి నిజంగా అటువంటి ఆరాధన మనం చేస్తున్నామో లేదో మనం పరిశీలించుకోవాలి మన జీవితాలు మారలేదంటేనో మన ప్రవర్తన మారలేదంటేనో మన మాట మారలేదంటేనో మన ఆలోచన మారలేదంటేనో నిజంగా మనం యేసు ప్రభుని ఆరాధిస్తున్నామా ఆయన మన ఐకాన్ గా ఉన్నాడా ఆయన మన రోల్ మోడల్గా ఉన్నాడా ఆయనంటే పిచ్చి ప్రేమ మనకు ఉందా అనేది మనం పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే యేసు ప్రభు అంటాడు కదా నాకంటే మీరు వేరే ఏదైనా సరే ఎక్కువగా ప్రేమిస్తే తల్లి నేను తండ్రి నేను బిడ్డల నేను ఎవరినైనా ప్రేమిస్తే మీరు నాకు పాత్రులు కారంటాడు ఎందుకనంటే ఆయన నువ్వు పాత్రమే ప్రేమిస్తే ఆయన స్వరూపంలోనికి మనం మారుతాం అక్కడ ఏదో ఆయనను గొప్పగా చేసుకోవాలని కాదు ఆయననే నిజంగా ప్రేమిస్తే ఆయన వల్లే మనం మారిపోవడానికి ప్రయత్నిస్తాం ఆయన వల్లే జీవించడానికి ప్రయత్నిస్తాం ఆయన వల్లే ఈ లోకంలో ఉండడానికి ప్రయత్నిస్తాం పరిశుద్ధతను కాపాడుకుంటాం పరిపూర్ణతలోనికి వస్తాం అదే యేసు కోరుకునేది ఆ మాటలకు ఉద్దేశం అదే ఈ లోకంలో వాళ్ళని ప్రేమిస్తే ఈ లోకంలో వాళ్ళగా మారిపోతాం ఉదాహరణ చూడండి ఎవరన్నా ఒక సినిమా హీరో ప్రేమించామనుకోండి ఆ వ్యక్తి ఏ నీచమైన పని చేసిన సినిమాలో అది గొప్పగా కనిపిస్తుంది మనకి అది మన జీవితంలో చేస్తాం మనకంటే ఉన్నతమైనలో ఉన్న వారిని మనం అభిమానిస్తే వాళ్ళ వల్లే మారడానికి ప్రయత్నిస్తాం మనకంటే కింద వారివలే మనం కింద వారిని మనం ప్రేమించిన మనం వారిని ఆరాధించిన వారి స్థాయికి మనం దిగజారిపోతాం కాబట్టి ఈ రోజు మనం నిజంగా యేసుప్రభుని ఆరాధిస్తున్నామా ఒకవేళ ఆరాధిస్తే మన జీవితాలు మారిపోయి ఉండాలి మన క్రియలు మారిపోయి ఉండాలి అలా మారిపోతేనే నిజమైన ఆరాధన దేవుడికి మనం నిజంగా ఆరాధిస్తున్నట్టు మనం వెంబడిస్తున్నట్టు ఆయనని ప్రేమిస్తున్నట్టు కాబట్టి మొట్టమొదటిగా ఆరాధనలో ఉండే గొప్పతనం ఏంటంటే అది మనిషిని మార్చేస్తుంది చూడండి రెండోది ఆరాధన త్యాగాన్ని తగ్గింపుని నేర్పిస్తుంది ఎలా అంటే చూడండి ఒక వ్యక్తి ఉన్నాడు ఒక వ్యక్తి ఒక వ్యక్తికి అతను భార్య ఉంది ఆ భార్య భార్యకి ఆ సారీ ఒక వ్యక్తి ఉన్నాడు ఒక భార్య ఉంది ఆ వ్యక్తికి భార్య అంటే అమితమైన ప్రేమ ఆ వ్యక్తికి భార్య అంటే అమితమైన ప్రేమ ని ఈ భార్యకి తన ప్రేమ అంతగా తెలీదు అంతగా తెలియ తెలియనప్పుడు నిజంగా అతని ప్రేమను తన గుర్తెరిగింది తన ప్రే అతను అతని కార్యం అతని క్రియల ద్వారా అతను చేసే పనుల ద్వారా ఆ స్త్రీ ఆ ఏదైతే తన భార్య ఉందో ఆమె తన ప్రేమను గుర్తిరిగింది గుర్తెరిగిన తర్వాత తన తను ఇంకోటి జ్ఞాపకం చేసుకుంది ఏంటంటే నా క్రియల ద్వారా నా ప్రవర్తన ద్వారా నా భర్త ఇబ్బంది పడుతున్నాడు ఆయన ఇంతగా ప్రేమిస్తున్నాడు నా ఎన్నో వదిలేసుకున్నాడు నాకు వరకు ఎన్నెన్నో వదిలేశాడు నా కొరకు ఎన్నో త్యాగాలు చేశాడు మరి అంత గొప్ప వ్యక్తిని నేనెందుకు బాధ పెట్టాలి నేనెందుకు ఇబ్బంది పరచాలి నాలో ఉన్నవేవో తొలగించుకుంటే పోలేదా నాలో ఉన్నవేవో దూరం చేసుకుంటే పోలేదా ఆయనకు తగినట్లుగా నేనుంటే ప పోలేదా ఆయన ప్రేమ నా పట్ల ఇంకా అధికం అవుతుంది కదా నేనెందుకు నన్ను ఇంతగా ప్రేమించే వ్యక్తి నేను ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అనిపిస్తుందా లేదా నిజంగా అతని ప్రేమను గుర్తి ఈ యొక్క ఆలోచన తప్పకుండా రావాలి వస్తేనే మనిషి అన్నట్టు రాకపోతే మనిషి కాదు ఒక వ్యక్తి యొక్క ప్రేమను గుర్తెరిగితే వాళ్ళు వాళ్ళకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి మన వల్ల వాళ్ళకి ఏమి ఇబ్బందులు కలుగుతున్నాయో వాటి అన్నిటి తొలగించుకోవడానికి ప్రయత్నిస్తాం అలానే మన కొరకు ఎంతో గొప్ప దేవుడు సర్వలోక సృష్టికర్త అయిన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు తన స్వరూపాన్ని విడిచిపెట్టి తనకున్నటువంటి ఐశ్వర్యాన్ని తనకున్నటువంటి సమస్తాన్ని సింహాసనాన్ని విడిచిపెట్టి తాను లోకంలోకి రిక్తునిగా వచ్చాడు దరిద్రునిగా వచ్చాడు తను తాను తగ్గించుకున్నాడు మరి ఆయన యొక్క స్వరూపాన్ని మనం చూసినప్పుడు ఆయన ప్రేమను మనం అర్థం చేసుకున్నప్పుడు అరే ఇంత గొప్ప దేవుడు నా కొరకు తగ్గించుకున్నాడా లేదా అరే ఇంత గొప్ప దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడా లేదా మరి నేనెంతటి వాడిని ఆయన ముందు నేనెంతటి వాడిని ఆయన ముందు నేనెంత ఏ పాటి అంత గొప్ప దేవుడే తగ్గించుకోగలిగింది నేనెంత అంత గొప్ప దేవుడే తన ప్రాణానికి రైదానంగా పెట్టగలింది నేనెంత ఆయన ముందు నేనెంత ఆయన ప్రేమ ముందు నేనెంత ఆయన నా కొరకు ప్రాణమే పెట్టాడే మరి నేను ఈ రోజు ప్రాణం పెట్టడం లేదు కదా మరి ఈ చిన్న చిన్న అటంక ఏవైతే ఉన్నాయో ఆయన్ని ఇబ్బంది పరిచే ఉన్నాయో అవి నేను వదిలించుకోవాలనా లేదా అనేటువంటి తలంపులు వస్తాయి అనేటువంటి ఆలోచనలు వస్తాయి తద్వారా మనలో ఏమవుతుందంటే సమస్తం అనిగిపోతాయి గర్వం ఉన్నా పోతుంది ధనాపేక్ష ఉన్నా పోతుంది ఏది ఉన్నా ఈ లోకంలో ఈ లోకం మీద ప్రేమ ఏదో ఉన్నా మనకు తగ్గింపును నేర్పిస్తుంది గొప్ప దేవుడే తగ్గించుకోగలేని ఆయనకే లేనిది నాకెందుకు అనేటువంటి తలంపులు మనలో వస్తాయి అలా మనం తగ్గింపును నేర్చుకుంటాం మనలో ఉన్న గర్వము అహంకారం అన్ని ఎగిరిపోతాయి మనలో ఉన్న ధనాపేక్షలు అన్ని ఎగిరిపోతాయి అలానే ఆరాధన త్యాగాన్ని కూడా నేర్పిస్తారు ఉదాహరణ చెప్పాలంటే చూడండి ఈ లోకంలో ప్రేమను మనం చూస్తూ ఉంటాం చాలా మంది యువతులను చూస్తూ ఉంటాం ప్రేమ ప్రేమ కథ చూస్తూ ఉంటాం ఏమవుతారు వాళ్ళు పిల్లల్ని తల్లిదండ్రులు ఎంతగానో ప్రేమిస్తారు ఎంతగానో వారికి కావాల్సినటువంటి ఖర్చు పెడతారు కావలసిన తీసిస్తారు ఎంతో ప్రేమగా వాళ్ళకు ఏ లోటు రాకుండా చూసుకుంటా ఉంటారు సడన్ గా ఎవరినో ఒక వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తి కొరకు వీళ్ళు తల్లిదండ్రుల్ని వదిలేస్తారు చదువుల్ని వదిలేస్తారు ఎన్ని మంచి బంగారు భవిష్యత్తుని వదిలేస్తారు ఏమి ఏమన్నా సరే వదిలేసుకొని ఆ వ్యక్తితో వెళ్ళిపోతారు ఎందుకు ఆ వ్యక్తితో వెళ్ళిపోతారు ఏమనుకుంటారు వాళ్ళు ఈ వ్యక్తి దగ్గర ఉంటే నాకు సంతోషం ఉంటది ఈ వ్యక్తి దగ్గర ఉంటే నాకు సమాధానం ఉంటది ఈ వ్యక్తితో నేను ఎప్పుడు ఉంటే నాకు ఏ బాధ ఉండదు ఎందుకంటే ఆ వ్యక్తి నా వాళ్ళు విపరీతంగా ప్రేమిస్తారు కాబట్టి వాళ్ళకి ఆ వ్యక్తిని కావాలనుకుంటారు కాబట్టి ఈ లోకంలో ఈ వాళ్ళకి ఏ అడ్డుకు వచ్చినా తల్లిదండ్రులు వచ్చినా వదిలేస్తారు అలానే చదువులు వచ్చినా వదిలేస్తారు ఎవరు వచ్చినా సరే వదిలేసుకొని మరి వెళ్ళిపోతా ఉంటారు కానీ లోకంలో మనుషులు ఏం చేస్తారు మోసగా అవసరాలు తీసుకొని చంపేస్తా ఉంటారు లోకి రీసెంట్ గా మనం చూసాం కదా ఢిల్లీలో జరిగిన సంఘటన తీసుకెళ్లాడు పెళ్లి అనగానే ముప్పై ఆరు ముక్కలుగా నరికి ఎక్కడికక్కడ పడేస్తాయి ఇది లోక ప్రేమ కానీ దేవాతి దేవుడు ప్రేమ అటువంటిది కాదు నిజంగా మనం రావాల్సిన ఆలోచనలు ఏంటంటే నిజంగా యేసు దగ్గర మనకు సంతోషం ఉంది ఆయనతో యుగ యుగాలు ఉండాలి ఆయనే ఆయన దగ్గరే సంతోషం ఉంది ఆయన దగ్గరే సమాధానం ఉంది ఆయనేనా రక్షకుడు ఆయన తప్ప ఈ లోకంలో నాకు ఎవ్వరూ లేరు నాకు సహాయం చేసే ఎవరూ లేరు ఆయనతో ఉంటేనే నాకు నెమ్మది అని మనం అనుకున్నప్పుడు ఏది ఆటంకంగా ఉన్నా ఆయనకి మనకి మధ్యలో ఏ రీతి అయితే ఈ లోకంలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు అన్నిటిని వదిలేస్తారో మరి మనము కూడా అలానే వదిలేస్తాం అలానే వదిలేస్తాం ధనాపేక్ష అడ్డంగా ఉన్నా వదిలేస్తాం ఏది అడ్డంగా ఉన్నా సరే వదిలేస్తాం ఏ సుప్రభుకి మనకి మధ్యలో ఏది అడ్డంగా వచ్చినా సరే సమస్తం వదిలించుకుంటాం అంతే ఎందుకు ఆయన దగ్గర సమాధానం ఉంది ఆయన దగ్గర సంతోషం ఉంది ఆయనతో ఉంటేనే మనకు మేలు అని మనం అనుకుంటాం కాబట్టి ఈ లోకంలో ఏది అడ్డం వచ్చినా ఆయనకి మనకి మధ్యలో ఏది అడ్డం వచ్చినా పక్కకు తీసేస్తాం అలా తీస్తేనే నిజంగా దేవుణ్ణి మనం ప్రేమించినట్టు ఆరాధించినట్టు అలా మనం ఇంకా వదిలేసుకోకుండా మనం ఈ లోకాన్ని వెంబడిస్తుంటే దేవుణ్ణి మనం వెంబడించలేము దేవుణ్ణి మనం ఆరాధించినట్టు కాదు అది మనకు నేర్పించదు కాబట్టి మనం ముఖ్యంగా ఈరోజు ధ్యానిస్తున్న విషయం ఏంటంటే ఆరాధన ఆరాధన అనేది ప్రార్థన కంటే గొప్పది కృతజ్ఞత కంటే గొప్పది ఎందుకంటే ఆరాధనలో దేవుడే ఉంటాడు దేవుని యొక్క గొప్ప గుణగణాలే ఉంటాయి దేవుని యొక్క స్వరూపమే ఉంటుంది ఆయన యొక్క ఔన్నత్యము ఆయన రూపమే ఉంటది అటువంటి ఆరాధన మనం చేసేటప్పుడు మనలో ఏ ఆటంకాలున్నా తొలగిపోతాయి మనలో మనలో ఎటువంటి కఠినత్వం ఉన్నా మనలో హృదయంలో ఎంతటి పాపము గూడు కట్టుకుని ఉన్నా వెళ్ళిపోతాయి పక్కకి ఎంత తగ్గింపు లేని ఉన్నా వెళ్ళిపోతాయి ఏది ఆయనకి మనకి ఏది ఆటంకం వచ్చినా వెళ్ళిపోతాయి ఈ లోకంలోకి మనం దేన్ని ప్రేమించలేం ఆయన మాత్రమే ప్రేమిస్తాం అది ఆరాధన ఉన్నటువంటి గొప్పతనం కాబట్టి ఈ గొప్పతనాన్ని మనం ఎరిగిన వరమై ఆయనను మనం ఆరాధించడం నేర్చుకోవాలి నిత్యము ఆరాధించడం నేర్చుకోవాలి నిత్య ఆరాధికులుగా మారాలి ఆయనతో మన సంబంధాన్ని ఏర్పరచుకోవాలి ఆయన సన్నిధిలో మనం ఉన్నామన్న సత్యాన్ని మనం ఎరగాలి ఆయన మన ఎదుట ఉన్నాడు నిత్యం ఎక్కడున్నా సరే ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన మన ఎదుట ఉన్నాడు మన పరలోకంలో ఉన్నవారం ఆయన నన్ను చూస్తున్నాడు నేను దూతలు పరిశుభ్ర దూతలు దేవదూతలు పెద్దలు ఎలా దేవుని ఆరాధిస్తున్నారు నేను కూడా దేవుని అలానే ఆరాధిస్తాను ఎటువంటి పరిస్థితులు అనుకున్నప్పుడు మనకి లోకంలో ఏం జరుగుతున్నా ఏం జరుగుతున్నా మనకు పట్టవు ఏం అయిపోతున్నా మనకు పట్టవు ఎందుకంటే మనం దేవునితో సంబంధాన్ని కలుగున్నాం ఆయనకు తెలుసు మనల్ని రక్షించుకో ఎలా కాపాడాలో ఎలా రక్షించాలో సమస్తం తెలుసు మనకు ఆయన రక్షకుడిగా ఉన్నాడు మనకి ఆయన కాపరిగా ఉన్నాడు ఆయనకు తెలిసి ఎలా కాపాడాలి మనం ఆయన వైపు చూడాలి అంతే ఆయనతో మన సంబంధాన్ని కలిగినప్పుడు ఈ లోకం ఏమైపోతున్నా సరే మనకు పట్టవు మన జీవితంలో ఏం జరుగుతున్నా మనం పట్టవు ఎందుకంటే సమస్తం ఆయన చూస్తున్నాడు ఆయన చూసుకుంటాడు నాకు ఏ ఇబ్బంది లేదు నేను మాత్రం ఆయనతో సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉంటాను ఆయన సమస్తం చేయడానికి సమర్థుడు అని మన హృదయంలో అనిపిస్తూ ఉంటారు మన చున్నట్టు పరిస్థితులు చాలా అల్పమైనవి అక్కడ వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి నా జీవితంలో వచ్చే పరిస్థితులు అనేవి చాలా చిన్న చిన్నవి కానీ అక్కడ ఉన్న నిలబడిన వ్యక్తి అక్కడ కూర్చున్న వ్యక్తి గొప్పవాడు నోటి మాటగా సమస్తము చేయగలిగిన వాడు అని చెప్పి మన హృదయంలో ఆదరణ నెమ్మది కలుగుతా నిజంగా ఆయనను ప్రేమిస్తే ఇవన్నీ మనలో వస్తాయి కానీ ఇవన్నీ మనలో రావడం లేదు ఇవన్నీ మనలో లేవంటే మాత్రం ఎక్కడో తేడా ఉందని అర్థం అది మనం సడ చేసుకోవాలి నిజమైన దేవుణ్ణి మనం ఎరగాల తెలుసుకోకపోతే మనం దేవుణ్ణి ఆరాధించినట్టు కాదు మనం విగ్రహ ఆరాధన లెక్క దేవుని ఎరకపోతే దేవుని తెలుసుకోకపోతే మనం దేవుని ఎరగనట్టే లెక్క విగ్రహారాధన చేసినట్టే లెక్క ఎందుకనంటే ఒక వ్యక్తి చాలా మంది ఉంటారు ఓ దేవుని సన్నిధికి వచ్చి ఈ రోజు దేవుడు మాట్లాడాడు నిన్న మాట్లాడలేదా ఒక మాట నీ సంబంధ నీ యొక్క ఇబ్బందుల గురించి నీ యొక్క ఇరుకుల గురించి దేవు ఒక ఆ వ్యక్తి చెప్పే వ్యక్తిలో ఒక మాట వచ్చింది అనుకోండి మిగతా మాట్లాడి వ్యర్థమైనవా మిగతా మాట్లాడిన దేవుని సంబంధించినవి కావా ఆ ఒక్క మాటని నిన్ను పట్టుకుంటుదా ఆ ఒక్క మాట నీతో మాట్లాడుతుందా కాదు దేవుని ప్రతి మాట బైబుల్లో ప్రతి మాట మనతో మాట్లాడుతుంది ప్రతి మాట దేవుని యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేస్తాం ఆయన యొక్క మనస్సును మనకు తెలియజేస్తా కాబట్టి మనము మనకేదో మనకు కావాలనుకున్నది మనం కోరుకోవడానికి పోకూడదు చర్చిలకి మన బాధలతో మన ఇరుపులతో మనం మనకు కావాలని మన చర్చిలకో లేకపోతే ఆరాధనలకు ప్రార్థనలకు మనం వెళ్ళకూడదు దేవుని గురించి తెలుసుకోవాలి దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి దేవుణ్ణి ఆరాధించాలి ఆయన ఈ రోజు నాకు ఏం బయలుపరి చేసుకోబోతున్నాడు ఆయన నాతో ఈ రోజు ఏం మాట్లాడబోతున్నాడు ఆయన యొక్క గొప్పతనాన్ని ఏ రీతిగా తెలియజేయబోతున్నాడు అనేది మనలో ఉండాలి తప్ప మన ఇబ్బందులు మన ఇరుకులు మన హృదయంలో ఉండకూడదు దేవుని ఎరగాలే తప్ప ఎందుకంటే దేవుని తెలుసుకునే కొద్ది దగ్గర అవుతా ఉంటాం దేవుని తెలుసుకునే కొద్ది దానికి సంబంధాన్ని కలిగి కానీ మన మన సంబంధం మన యొక్క బాధలు ఇరుకులతో పోయినాం అనుకోండి అక్కడ ఏం మాట్లాడుతున్నాం మనకు అర్థం కాదు దేవుని మీద ఆశ ఆసక్తి ఉంటే మనకు అవన్నీ అర్థం అవుతాయి అవన్నీ ఆరాధన ద్వారా ప్రేమించడం ద్వారా వస్తాయి కాబట్టి అటువంటి ఆరాధన మనందరం కలిగి ఉండాలని అటువంటి ఆరాధన మనమందరం కలిగి ఉండే వరంగా మనం ఉందము చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమ కనికరంగాల దేవానికి వందనాలు తండ్రి ఇంతవరకు నీ కృప్తో కాచి కాపాడడానికి వందనాలు ప్రాభా ఇదిగో తండ్రి నన్ను ఈ సాయంత్రం కాల సమయంలో అంశం ద్వారా మన మాటతో మాట్లాడినారు ప్రాభా అది ఎంతో గొప్పదని మాట్లాడనారు ప్రాభా అవును తండ్రి అటువంటి గొప్ప ఆరాధన మేము కలిగి ఉండాలా మా జీవితంలో కలిగి ఉండాలా ప్రభావ అవును తండ్రి నేను స్పేస్ సేవించాలా పూజించాలా ప్రభా అటువంటి అనుభవంలో నేను మళ్ళీ తీసుకెళ్ళమని ప్రార్థిస్తున్నాను తండ్రి అదే రీతిగా ప్రభా కావ్యశిష్ఠు వాళ్ళ బ్రదర్ కృష్ణ బ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి అయ్యప్ప మళ్ళీ వేసుకోవడానికి వీలేదు ప్రభా ప్రతి చీకటి దురాత్మ అంకార శక్తులు ఏసు బంధిస్తున్న గొప్ప దేవ తండ్రి మనసు మార్చండి నేను ఎరగల నీ వైపు తిరగల ప్రభావ నా తండ్రి నీకు అసహ్యమైన వీల్లేదు తండ్రి నా ప్రభా అక్కడ ఆటంకమైన ప్రతి చీకటి శక్తులు మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు కుటుంబంలో సమాధానం అనుగ్రహించండి కావ్యశిష్ఠు యొక్క ముగ్గురు కుమారులను ప్రభా మీరు దీవించండి ఆశీర్వదించండి వర్ధిలింప చేయండి ప్రభావ తండ్రి నిన్న మనుషుల దేవుని జ్ఞానమందును వయసు నందును దేవుని దేవుని ప్రభావిడానికి చూపించండి ఎక్కడికి వెళ్ళినా మీరే తోడుగొండండి వారి భవిష్యత్తును మీరు దీవించి ఆశీర్వించండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభావ అదే కావ్యసి డిప్రెషన్ నుంచి మీరు విడిపించండి తండ్రి తనకి అయితే ఇక్కలు ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో సమస్య దేవుడు ప్రభావ మీరే తండ్రి వాటి అన్నింటిని దూరపరచుని ప్రార్థిస్తున్నాను తండ్రి తన సమాధానం కలిగింది ప్రభావం ఆనందించడానికి కృప దేయండి నా ప్రభా మీరే నెమ్మదిని ది ప్రార్థిస్తున్నాను ప్రభావ అదే రేపు తండ్రి మోసే ప్రాపకం చేసుకోండి నా ప్రభావ తనకున్న ఐబీపీ నుంచి విడిపించండి తనకున్నటువంటి సమస్యల నుంచి విడిపించండి హార్మల్స్ కు చూపండి తండ్రి అదే రీతిగా ప్రభావం కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అంటిని కూడా ప్రభా మీరు సంపూర్ణంగా స్వస్థపరచండి తన తరఫున బలహీనతల నుంచి విడిపించండి మీరు సంపూర్ణ శక్తితో బలం నింపండి ప్రభావ స్వరాజనాలను కూడా మీరు జ్ఞాప్యం చేసుకోండి ప్రభావ తనకు ఉద్యోగంలో ప్రభావ మీరు సహాయం చేయండి నూతనమైన ఉద్యోగం దయచేయండి మీ చిత్తాన్ని బయలుపరచండి ప్రభావ మీ గొప్ప కార్యం తన జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఏ ఎరుకుల ఇబ్బందులు ఏరికి దేవుడు ప్రభావ గొప్ప కార్యము మీరు జరిగించమని ప్రార్థిస్తుంది గొప్పదేవ సమస్తము చేయగలిగిన దేవుడు ప్రభానికి వేసే మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను చేసుకోనండి ప్రతి ఒక్కరికి కుటుంబాల్లో మీరు సమాధానం ఇచ్చండి ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి కాచి కాపాడమని మీరు నేను మీ నామానికి మహిమకరంగా ప్రతి ఒక్కరిని నిలబెట్టుకోమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాను తండ్రి అమ్మే మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మహాగనుడ కృపా సత్య సంపన్నుడ జీవం కలిగిన తండ్రి జీవాధిపతి అయిన ప్రభు రక్షకుడ విమోచకుడ మా నీతికి దేవా మగుదేవ తండ్రి నీకు వందనాలు అబ్రహాము ఇస్తాకు యాకోబుల దేవా నీకు వందనాలు అబ్రహాము ఇస్తాకు యాకోబులకు చేసిన వాగ్దానమును నెరవేర్చిన నమ్మదగిన నమ్మదగిన దేవుడ నీకే స్థుతులు నాయన స్తోత్రముల తండ్రి నిత్యము పరలోక పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలాది దూతలతో స్థుతింపబడుతున్న స్థుతులపై ఆసీనుడ స్థుతులకు పాత్రుడ నా ఆరాధనకు యోగ్యుడైన తండ్రి పరలోక తండ్రి ప్రభు కేసయ్యా నీకు వందనాలు స్థుతులు నాయన స్తోత్రములు చెల్లిస్తున్నావు తండ్రి ఈ గడిచిన కాలం అంతా తండ్రి ప్రభవ నీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి దివారాత్రములు తండ్రి ప్రభవ నీ కంటి పాప కాచి కాపాడి ఈ దినముకు కూడా నా తండ్రి నా ప్రభా నీ యొక్క నూతనమైన కృప శక్తి బలం ఉత్తేజం మా అందరికి అనుగ్రహించి మమ్మల్ తండ్రి సజీవ నిలబెట్టి ఈ రాత్రికాల సమయం అందులో మీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టి ప్రభా ఈ రీతిగా నేను స్తుంచలాగునా ఆరాధించలాగునా ప్రార్థించేలాగునా నీ స్వరం వినులాగున కల్పించిన అవకాశమును బట్టి కృపను బట్టి నీ ప్రేమను బట్టి ధన్యతను బట్టి నా హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు స్థుతులు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ప్రభువ ఏసయ్య నీ నీకే యువేగములకు కలుగును గాక హలూయ తండ్రి ప్రభా ఇదిగో ప్రభా అవును ప్రభాన్ని లేఖనమే సెలవిస్తుంది రుచి చూసి యహోవాను తెలుసుకొనడి అన్నావు తండ్రి అవును ప్రభా నిన్ను రుచి చూడకపోతే అది తెలియదు ప్రభా దాని విలువా ప్రభా కాబట్టి నాయన నీ వాక్యమే సెలవిస్తుంది నీ వాక్యాల్లో ఉన్నావు ప్రభా కాబట్టి నీ వాక్యంలో మేము సంపూర్ణంగా రుచి చూడాలా వాక్యాలను మా జీవితంలో అవలంబించుకోవాలా అప్పుడు నేను స్థుతించగలం ప్రభా నీ ప్రేమ ఎలాంటిదో ప్రభా అప్పుడు నిన్ను స్థుతించగలం ప్రభావ నువ్వు మా పట్ల చూపిస్తున్న ఆదరణ ఎలాంటిదో ప్రభా అప్పుడు నిన్ను స్థుతించగలం ప్రభావ నువ్వు మా జీవితంలో తండ్రి చేసే గొప్ప కార్యాలను బట్టి నాయన ప్రతిదీ ప్రభా ని నామాన్ని బట్టి ప్రభా కాబట్టి పదివేల మందిలో గుర్తించదగిన అతి సుందరుడు అతి ప్రియుడు మనోహరుడు ప్రభా లవణుడు ప్రభాయన అలాంటి నిన్ను స్థుతించే భాగ్యము ధన్యత ప్రభ మాకు అనుగ్రహించండి దావిదు భక్తుడు ఎట్లయితే ప్రభా నిత్యము నేను స్థుతిస్తుండో ప్రభా హృదయంలో నుంచి నేను స్థుతించే బలియాగం రావాల ప్రభ స్థుతి అర్పణ మా హృదయంలో నుంచి రావాల ప్రభా నాయన తండ్రి అలా మా హృదయాలు యథార్థంగా విరిగి నలిగిన హృదయాలుగా నీకు అంగీకారం అయిన హృదయం లాగా మేము కలిగి ఉండాల ప్రభా ఎలాంటి వేషధారణ ప్రభ ఎలాంటి కపటమైన హృదయము కపటమైన పెదాలు మాటలు మాలో ఉండకుండా మీరు పరిశుద్ధులు గనక మేము పరిశుద్ధులుగా మారి నేను స్థుతిస్తే నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగుతాయి ప్రభా అలా మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చండి మాలో పట్ల ఏమైనా ఆయస్థకరమైన జీవితం ఉంటే పాపం ఉంటే క్షమించండి ప్రభా నైన మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చి ఎట్లయితే పరలోక మందు పరిశుద్ధులందరూ నిన్ను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పరలోక మందు స్థుతిస్తున్నారో ఈ లోకంలో మేము కూడా నిన్ను పరిలోక పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్థుతించు లాగున మీరే కృపా సహాయం అనుగ్రహించండి ఎల్లప్పుడు నీ సన్నిధిలో కనిపెట్టుకొని ప్రభా నిన్ను భాగ్యము దాన్ని అనుగ్రహించండి ఎలాంటి సోమరితనము బద్దకము ప్రభ ఎలాంటి నిర్లక్ష్యమైన జీవితం నీ పట్ల మేము కనపరచకుండా ప్రభా ఎల్ల నీ ఆయన నీ తట్టు తిరుగులాగున్నా మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నారు తండ్రి కావ్య సిస్టర్ గురించి ప్రార్థిస్తుండగా ప్రభా తన బ్రదర్ కృష్ణ బ్రదర్ ప్రభ ఏదైతే ప్రభా అయ్యప్పమాలు వేసుకోవాలని కుటుంబ సభ్యులు అందరినీ ఎంతగానో ఇబ్బందులు కలుగజేస్తున్నాడు ప్రభా ఎవరు నశించిపోకూడదు ప్రతి ఆత్మ రక్షణ పొందాలా మారు పొందాలన్నదే మీరు దీర్ఘశాంతం కలిగి ఉన్నారు ప్రభా కాబట్టి సహోదరుడు చేసిన పాపములను అతిక్రమములను వ్యసనములు దోషములను క్షమించండి ఆయనకి మీ రక్షణ మార్గం అనుగ్రహించండి మారు అనుగ్రహించండి సంపూర్ణంగా ప్రభ నీ తిప్పండి ప్రభ ఎవరైనా నేను ఆకర్షించుకుంటే గానీ నా యుద్ధకు రన్నావు ప్రభ నువ్వు ఆకర్షించుకోకపోతే ఎవరు ని ఆకర్షింపబడరు ప్రభా అలా ఆ సహోదరుని కృష్ణాని కూడా ప్రభా ప్ర మీరు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి అలాగే తన ఇద్దరు ముగ్గురు బిడ్డల గురించి ప్రార్థిస్తుండగా బిడ్డలకు వయసులందు జ్ఞానం మనుషుల దయ్యందు దేవుని దయ్యందు ఆ బిడ్డలు వర్ధిలు సహాయపడమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఆ బిడ్డలు చదువుకుంటుండగా ఉన్నతమైన స్థితికి మీరు లేవనెత్తండి గొప్ప సేవకులుగా ఆ బిడ్డలు మారాలా రేపటి నీ సిలువ ఎత్తుకొని ఆ బిడ్డలు కూడా నిన్ను వెంబడించాలా ఆ రీతిగా బాల్యం నుంచి వాళ్ళు నీ పట్ల లోబడి భయభక్తులు కలిగి విధేయత కలిగి నీ ఇష్టానుసారమైన బిడ్డలుగా ఉండిటకు మీరు సహాయం చూపించమని ప్రార్థిస్తున్నా అలాగే ప్రభా కావే సిస్టర్ కూడా ప్రభా ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అయినను ధైర్యం తెచ్చుకోండి అని అవుతాం అవును ప్రభా శ్రమదినం నా కృంగిపోతే మేము చాతగాని వాళ్ళు అవుతాము శ్రమ దినంలో ప్రభా మేము కృంగిపోతే మాలో అవిశ్వాసం వస్తుంది అపనమ్మకము అవిధేయత వస్తుంది ప్రభ కాబట్టి ప్రభా సిస్టర్ మీకు నూతనమైన పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకం అనుగ్రహించండి మీరే ధైర్యపరచండి ప్రభ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము ఆత్మనే ఇచ్చినారు అన్నారు ప్రభా ఎలాంటి పెరిగితనం ఆత్మ మీరు ఎవరికి మాకు ఇవ్వలేదు ప్రభా మీరు పరిశుద్ధాత్మతో సిస్టర్ ని ని ప్రార్థిస్తున్న ప్రభా ఆ డిప్రెషన్ నుంచి విడిపించండి కుటుంబంలోని పరలోకపు శాంతి సమాధానము నెమ్మది అనుగ్రహించండి ఆ కుటుంబాన్ని మీ లెక్కల కింద కాచి కాపాడమని ప్రార్థిస్తున్న ప్రభా కూడా మీరు ముట్టి తాకి స్వస్థపరచండి ఆ యొక్క నరాల బలహీనత నుంచి శరీరంలో ఉన్న షుగర్ నుంచి ప్రతి అనారోగ్యం నుంచి స్వస్థపరచండి కీడు నుండి ఆ బ్రదర్ని మీరు తొలగించండి ఇరుకుల నుంచి ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభా మీరే సహాయపడమని ఆయన పాపం చేసిన ఆయన పాపములను దోషములు అన్ని క్షమించి ప్రభ సంపూర్ణంగా రక్షణ పొందుటకు ఏసుక్రీస్తు నామంలో బాప్తి పొందుటకు మీరు సహాయపడమని ప్రార్థిస్తున్నారు ప్రభా ఆయన మీకు కనికరము కృపచూపించమని ప్రార్థిస్తున్నా ప్రభ ఆ కుటుంబాన్ని ధైర్యపరచమని ప్రార్థిస్తున్నా ప్రభ అలాగే రేణుకా సిస్టర్ కూడా మీరు మంచి ఆరోగ్యం అనుగ్రహించి శరీర బలహీనతల నుంచి విడిపించమని ఆయన ప్రభ సంపూర్ణంగా మీ సేవలో ఆయన నడిపించమని ప్రార్థిస్తున్నా ప్రభ స్వరాజ మంచి ఉద్యోగం అనుగ్రహించి వెళ్లే ప్రతి పనిలో ప్రభ మీరే ప్రభ తోడు ప్రభ మీ నామాన్ని మీరు మహిమపరచుకోండి శ్రేష్టమైన ఉద్యోగం అన్న మీరు అనుగ్రహించి ఒకదినం గొప్ప సాక్ష్యం రావాలా అది మేము వినాలా నీ నామాన్ని సంతోషించి మహిమపరచాలా అలాంటి గొప్ప సాక్ష్యం వచ్చిటకు మీరు సహాయపడమని ఈ ఆరాధనలో పాల్గొందిన ప్రతి బ్రదర్ని సిస్టర్ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె స్తోత్రం ప్రభా పరిశుద్ధ గొప్ప దేవ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ రాత్రి కాల సమయంలో ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభావించిన ఇకృపను బట్టి ప్రభా విశావాసం బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా గొప్ప దేవీకి తండ్రి ఇంతవరకు ప్రభావ ఏర్నాడు కృష్ణ విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా గొప్ప దేవ నీకు తండ్రి ప్రభా ్రదర్ ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడడానికి దానం పెట్టి బంధనాలు చెల్లిస్తున్నాం ప్రభా అయాన్ని ఆరాధించే నీ బిడ్డని చెప్పుకునే వాళ్ళం నీ పోలికగా ప్రభా నీ తండ్రి అయ్యా ప్రభా నీ క్రియలేమాలో కనపడాలా ప్రభావా పరిశుద్ధుడా మా క్రియలు ఏదో విధంగా అయ్యా ఉండొద్దు ప్రభా పరిశుద్ధుడా నీకు బంధనాలు చెల్లిస్తున్నాం ప్రభా స్తోత్రాలు ప్రభా మీరు ప్రేమించి మాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి మీకు ఎంతో వందనాలు స్థుతులు స్తోత్రాలు అయినా ప్రభా ఈ రక్షణ ప్రభా ఈ ఆరాధన ప్రభా అ వరకు ప్రభా మేము చేయాలా ప్రభా అటు కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్న ప్రభా అమ్మల్ని చూసిన వాళ్ళు ప్రభా నీలో తండ్రి మమ్మల్ని చూసిన వాళ్ళు అయ్యా మాలో నిన్ను చూడాలా ప్రభా గొప్పదే వాటి కురుపొ మాకు దయచేయండి నీ పరిశుద్ధ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం అయా అప్పబడ్డ వాక్యము నీరు కట్టి పదింపు చేయండి ప్రభా చెప్పిన బిడ్డను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభా గొప్పదేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఏసా నీకేస్తూ తెలుసుతోత్రాలు ప్రభా మోస్రదర్ను ప్రభా అట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభా నీ అస్తమాయనిపై ఉంచండి ప్రభా ఏసేవనత్తమని ప్రార్థిస్తున్నాను ప్రభా మంచి ఆరోగ్యం బీపీ తండ్రి నార్మల్ క్షేమని ప్రార్థిస్తున్న ప్రభా బలహీనత తీసివేయండి ప్రభా యసు ప్రభా పాపములు క్షమించగల దేవుడు ఒక్కడవే ప్రభా యసుయానికి స్తోత్రం ప్రభా ఒకవేళ బ్రదర్ ఏదన్నా నీ పట్ల తప్పితం చేసి ఉంటే ప్రభా క్షమించమని ప్రార్థిస్తున్నా ప్రభా తిరిగి లేవనెత్తమని ప్రార్థిస్తున్నా ప్రతి బంధకాల నుంచి ప్రతి అనారోగ్యం నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నావు ప్రవ్వా నా బిడ్డలకు చీకట్లో వెలుగు పుట్టున ప్రవ ఏస విడిపించి దేవుడవు ప్రభా రక్షించి దేవుడవు పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా బ్రదర్ని లేవనెత్తండి ప్రభా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి నరాల బలహీనత నుంచి అయా మీరు లేవనెత్తండి ఆయన హృదయాన్ని మీరు కట్టండి ప్రభా ఆయన నీ వైపు తిరిగే కురుపు దయచేయండి ప్రార్థనలో ప్రభా అయా ఏమాత్రము నిరుత్సాహపడకుండా ప్రభా ఏసఐ సంము చేయగలని ఈ వైపు చూసే కృపద ఇచ్చేయండి ప్రార్థన జీవితం దా ఇచ్చేయండి ఆవిడ తిరిగి ప్రార్థనలో సేవలో పాల్గొండాలా ప్రభా ఏసూ సహాయం చేసి లేవనెత్తమని ప్రార్థిస్తున్నా ప్రభా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క అవసరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి కుటుంబంలో ప్రభా పిల్లలందరినీ ప్రభా మంచి జాబులు దయచేయండి వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ సిర్కి కూడా మంచి ప్రార్థన జీవితం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా సురాజ్ బ్రదర్ కూడా ప్రభా ఇక మంచి జాబ్ దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా పరిశుద్ధానికి వంధనాలు చెల్లిస్తున్నా ప్రభా కొండ సిస్టర్ కూడా తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళాలా ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా గొప్ప దైవానికి వంధనాలు తండ్రి మీరు బట్టి అయ్యా అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా అయ్యా స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా ఇంకా ప్రభా ప్రతి ఒక్క బిడ్డలు తండ్రి ప్రచర్యలు తండ్రి సవాసంలోని ప్రతి బిడ్డను కూడా ప్రభా నుమని ప్రార్థిస్తున్నా ప్రభా ఎసీఆర్ మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి అనారోగ్యం ను తీసిపోయండి ఏసీ బిడలందరిని కూడా నువ్వు బలపరచమని ప్రార్థిస్తున్నాను ప్రవా ఏసీఆర్ నైనా కవితస్తారు ప్రభా వలసోదరుడు ప్రవా ఎప్పు మళ్ళీ వేసుకోవద్దు ఆయనతో మాట్లాడండి లక్ష్య దర్శించండి ప్రవా సత్యమైన దేవుడు అని తెలుసుకోవాలా ఆ కుటుంబాన్ని ప్రభావ కలవరపరుస్తున్నాడు ప్రభావాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నాడు ఆ బ్రదర్ తో మాట్లాడండి ఆ బ్రదర్ లో ఉన్న సాతాను శక్తులను నిలబట్టండి మనసు మార్చండి ప్రభావ ఒక మాల వేసుకోవద్దు నీ సత్యం అని రక్షణ పొందాలా ప్రభా కుటుంబానికి రక్షణ పొందాలా ఆ కుటుంబానికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభావ ఏసే తండ్రి ఏ బ్రదర్తో మాట్లాడండి ప్రభా ఆ యొక్క ఆలోచన తీసివేయండి ప్రభాక ఆ యొక్క మాలేసుకో అది నెరవేరదు ప్రభా అది కొట్టివేయమని ప్రార్థిస్తున్నా ప్రభా ఏసానికి వందనాలు చెల్లిస్తున్నా సిస్టర్ కొడుకులను కూడా ప్రభా నుమని ప్రార్థిస్తున్నాను ప్రభావాలకు కూడా మంచి ఆరోగ్యము తెలివి జ్ఞానం దాచేయండి ఆర్థిక ఇబ్బందులు తొలగించండి ప్రభావ ఒక ప్రతి తీర్చి ప్రభా మీరే సహాయం చేయమని ఏ సూక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రార్థిస్తాను కళ్ళు మూసుకోండి స్తోత్రం నేను అరిశుద్ధుడా మేమోన్నత దేవ సురక్షితమంతుడా జీవంగల ప్రభానికి వందనాలు ప్రభావ ఈ రాత్రి కాలం ఇచ్చిన వాక్యం మీరు మాట్లాడను బలపరిచిన దేవానికి వందనాలు ప్రభావ అందరికిపాటి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభా మమ్మల్ని దీవించి ఆశీర్వించిన దేవా నీకే కొట్లాది వందనాలు ప్రభావ ప్రతి ఒక్క వాక్యాన్సారంగా మేము జీవించడం శక్తి మాకు దయచేయండి మేము లోబడి జీవించాలా ఆ ప్రభా తప్పిపోకుండా సహాయపడండి ఏసుప్రభ నీర్ కట్టి ఫలింప నా దేవానికి వందనాలు దేవా ఏసుకృష్ణనామ ఇంకా బలపరిచి దీవించి ప్రశుతపరచండి యేసు ప్రభా కుటుంబాల కోసం దర్శించండి ప్రభావ ప్రార్థిస్తున్నాం అయినా ముఖ్యంగా కావడం ముట్టండి తాకండి స్వస్థత పరచండి దేవా మంచి ఆర్గం స్వచ్ఛత ఇచ్చినప్పుడు సంపూర్ణంగా స్వచ్ఛత పొందాలా ప్రభావ తల నుంచి కాలం స్వచ్ఛత పొందరుగా కదేవా గొప్ప విడుదల కలగచ్చేయండి కుటుంబంలో శాంతి సమాధానం నిమ్మద్చండి భార్య భర్త దీవించండి ఇంకా మీరు లేవని చెప్పండి ఇచ్చిన ముగ్గురు పిల్లల బట్టి కోట్లాది వందనైనా వాళ్ళు చదువులో దాంట్లో వర్తిలు కాక నిశ్చితాన్ని నెరవేర్చే బిడ్డగా మీరు వాడుకోండి రాజ్యాన్ని కట్టేబిడ్డగా మీరు వాడుకోండి ప్రభా ఆటంకాలు మీరు తొలగించండి దేవాత మీరు కూడా ముట్టడి తాకండి దేవా అప్పుడున్న ప్రతొక్కమంలో విడుదల పొందాలా ప్రభావ అప్పుడు కూడా మార్మల్ సంరక్షణ పొందాలా ప్రభా విగ్రా విడుదల పొందడం మీరు శక్తి దాయిండి దేవా సంపూర్ణంగా మీరు మార్చి వేయండి స్వరాన్ని వచ్చేసి బలపరచండి ఆ కుటుంబం అంతా తోడైండి తాకాడి స్వసపర్చండి దేవ మంచి ఆరోగ్యం స్వస్థత ఇంకా బలపరచండి దేవ ఇకున్న ప్రతి ఒక్క అనారోగించి విడుదల పొందాలా స్వస్థత ఇచ్చండి కొట్టివేసి అప్పుడ సంపూర్ణంగా సేవ చెయ్యాలా దేవా మీ సంపూర్ణ రక్షణకి నడిపించి ఇంకా సతనాన్ని నడిపించి బలపరచండి దీవించి ఆశీర్వదించి అక్కడికే సిద్ధపరచండి ప్రభావ మరేం కృష్ణడి తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం స్వచ్ఛత దండి అప్పుడే ఇన్ఫెక్షన్ తీసివేసిన విధానం పట్టి కోట్లాది వందల దేవా అప్పుడు సంపూర్ణంగా స్వచ్ఛత పొందాలి ఆకుల ఆరోగ్యం ఇంకా షుగర్ నార్మల్ చేయండి దేవా ఇంకా బలమైన సేవ చేయాలా బలమైన పాత్రగా వాడుకోండి బ్రదర్స్ ఇంకా సేవన వాడుకోండి ప్రభావ ఆటంకా కొట్టివేసి దీవించి ఆశీర్వద్దిచ్చేయండి మోసస్ బ్రదర్ మిషన్లు ప్రార్థిస్తున్న దేవా తగ్గాల ప్రభావేసం సంపూర్ణంగా మార్చి వేయండి కుటుంబ శక్తులైన గర్తించి నెమ్మది శాంతి తెచ్చారు రాత్రి కాలం మీదే తోడండి దేవా ని బలమైన సుత్ తాకండి దీవించి ఆశీర్వదించండి యేసు ప్రభావానికి వందనాలైన ఏసుకృష్ణ కుటుంబాన్ని దర్శించేవడో బలమైన పాత్రగా మీరు వాడుకోండి నీ స్వరాన్ని మీరు చేయండి వాక్యాన్ని పంపించి బాగు చేయండి విడుదల కలగా చేసి నామానికి మేము తెచ్చుకోండి ఈ రాత్రి కాలం అందు పథకం ఆశీర్వదించండి కాలం ద్వారా దర్శనం ద్వారా మీరు మంచిగా మాట్లాడి బయలుపరచండి గుమైన సంగతం మీరు మాట్లాడి మైము పొందమని నిజనైనా ఏసుకృష్ణకుంటున్నాం తండ్రి ఆ మా ప్రభా పాములకు వెళ్ళరాలు దేవాయసీ మా ప్రభా రాగా ఆరాధించాలి అనే వాత్యం చెప్పిన దాన్ని బట్టి స్థానం మా ప్రభా నీకే మైమా ఘనత ప్రభావం చెల్లాలి మా ప్రభా ప్రతి ఒక్క చెప్స్ క్రీస్తుమా గద్దించిన దాన్ని బట్టిస్తూ ఉత్తరం మా ప్రభా మీరే తోడైన దాన్ని బట్టి వందనాస్తరాలు దేవాయసీ మా ప్రభా ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలోంచి దేవాయసి మా ప్రభా నీ యొక్క వాక్యంలోనే బట్టి నీకు వందనాస్తరాలు దేవా మీరే తోడైనా మా ప్రభా క్యావశిస్టర్ వాళ్ళ తమ్ముడు గురించి పాడిస్తున్నాడు మా లేకపోతే ప్రతి ఒక్క చిరుశ్రీసును గద్దించండి మా ప్రభావ ఆయన ఏసిన ఉండుటకు సాయం చేయండి మా ప్రభావ ఎటువంటిది వేసుకోకుండా సాయం చేయండి మా ప్రభా మీరే తోడైనా మా వాళ్ళ పిల్లల్ని కావశిస్టర్ని ప్రతి ఒక్కరిని దీవించి మా ప్రభా మీరే తోడైనడు మా ప్రభా ప్రతి ఒక్క బలహీనత నుంచి బలం దాయిచేయండి మా ప్రభా అలాగే మోజ్ బ్రహ్మ గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభా లేక ప్రతి ఒక్క దేవాయీపీ తక్కువ చేయండి మా ప్రభావ హస్తం పెట్టండి మా ప్రభా ప్రతి అవయం దేవాయ రైట్ టైమ్ రైట్ ఫంక్షన్ ఉంటుంది సాయం చేయండి మా ప్రభాకర్ కుమరించాడు మా ప్రభావ అలాగే రేణిస్ట గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభావ ప్రతి ఒక్క క్రీస్తు బట్టి స్తోత్రం మా మరొకసారి నీకు హస్తం పెట్టాడు మా ప్రతి ఒక్క దాని నుంచి దేవా రక్త ప్రోక్షను దాయి చేయండి మా ప్రభా మీరే తోడైనడు అద్భుతమైన సేవ చేయటం సాయం అలాగే దేవా ప్రభా నా విషయం ప్రాణిస్తున్నాడు మా జాబ్ దొట్టకు సాయం చేయండి ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను మా ప్రభా దేవాయస్ మా ప్రభు ప్రతి ఒక్క నీకు జ్ఞానం చేతనాన్ని నడిపించండి మా మీరే తోడేనండి మా ప్రభా అన్ని అవమానపరచకుండా దేవాయస్మాప్రభ మీరే దేవా మిమ్మల్ని నమ్ముకుంటే దేవాయస్ మనుషులు నమ్ముకుంటే నిన్ను నమ్ముకున్నామని చెప్పారు మా మిమ్మల్ని నమ్ముకొని దేవా హేష్మా ప్రభావ నా విశ్వాసం బలపరిచి దేవా హేష్మా ప్రభావ దేవ ఇంకా ఎంతో మందికి ఏబీపీ నా బ్రదర్ సిస్టర్ ని పుట్టి స్వస్థపరిచండి ఫ్యామిలీ విషయంలో దేవా మీరే సాయం చేయండి మీరే తోడైనా అండి మా ప్రభావ హృదయవాంఛ దీప సిస్టర్ రూపాసన్న లేవా దిలీప్ బ్రదర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళిద్దరు పిల్లలు లేవా పరిశుద్ధరావు బ్రదర్ వాళ్ళ పిల్లలు ప్రతి ఒక్కరు వాళ్ళ సిస్టర్ని దేవా వాళ్ళ మమ్మీని లేవా వాళ్ళ డాడీని ప్రతి ఒక్కరిని రవన్న చంద్రశేఖర్ అన్న ఫ్యామిలీని దేవ ఇంకా వచ్చేసి దేవాయసింహప్రభ గ్లోరీ సిస్టర్ నా తానే బ్రదర్ శ్రవణ్ బ్రదర్ దేవాసింహప్రభా ఇక్కడ ఉన్న అప్పన్న పప్పన్న దేవాస్మ ఎవ్వరు కూడా దేవ ప్రతి ఒక్కరికి దేవాయస్మ ప్రభా ఇంకా మెడైన దేవుడని కుమరించండి సిస్టర్ ఫ్యామిలీ ప్రతి కూడా దచ్చే దేవించి ఆశ్రయించండి దాని ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డల్ని అందరూ జీవించి దేవా హస్మాప్రభ దేవమాప్రభాన్ని అందరు స్థిరపరచేలాగా సాయించండి మా దేవ మీరే సాయిం చేస్తారని త్వరగా రాబోతున్నైస్ క్రైస్పిడ వేడుకొంటున్నాం తండ్రి ఆమేన్ పరిశుద్ధుడైన ప్రేమనే దేవా కృపనా తండ్రి దేవా ఈజ్ ప్రభువా నీకే క్రియన్ వందనల్ ప్రభువా కృకనేతాస్తోలస్తోత ఆకలేలియచ్చే పరిశుద్ధ భగవ సర్వశక్తిమంతర సర్వాధికారి నీకే వందనల్ ప్రభువా దైలాది తదలతు కోరిన మహానందునకు ప్రదేవా నీకే స్తోతంగం నీకే వందనల్ తండ్రి స్తుతి మహిమ గనేన ప్రభువా బంగు యుగైకలకి నేటి చెలగక దేవాక్యం సెలబ్రేషన్ ప్రభావ దేవా నువ్వు ఇచ్చిన ప్రతి మాట ప్రభావ జీవితంలో నెరవేరాల ప్రభా దేవా నీ యొక్క క్వాలిటీస్ బయట చేయని ప్రభావ దేవాక్యం మరియు పరికర పైన రాయగల ప్రభావ దేవా ప్రభావ అవి మేము మర్చిపోకుండా ప్రభావ ప్రతి దిగు ప్రభా నీళ్ళు ఎదగలాగా మాకు సహాయపడడం అనేది ప్రార్థిస్తుంది అండి మరియు వచ్చిన ప్రతి క్వాలిటీస్ లో మేము ఉండాలి తండ్రి దేవాయసీ మంచితనము ప్రభా ఈ లోకంలో వదిలేసి వెళ్ళే ప్రభావ కమటి ప్రభా ఆ యొక్క మంచితనాన్ని పట్టుకొని మేము బ్రతకట సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయస మీరు శిష్యులకు పెద్ద ప్రభులు ఇచ్చినప్పుడు వీళ్ళు అందరికీ నేర్పించారు తండ్రి మీరు నేర్పించి వారికి కప్పచెప్పి వెళ్లారు నాయన వాళ్ళు ఏ విధమైతే మీ యొక్క సేవ చేశారు ప్రభా అదే రీతిగా మేము సేవ చేయాల ప్రభావ దేవ వాళ్ళందరూ కూడా ప్రభా క్రీస్త మనసు ధరించుకునే తువాత ప్రకటన చేశారు తండ్రి మరి మేము కూడా ప్రభా క్రీస్త మనసు మేము ధరించుకోలేదు మాకు సహించండి నీ యొక్క క్వాలిటీస్ నీ యొక్క గుణగణలు అన్ని కూడా ప్రభా నీలో మేము ఉండేలాగా సహాయపడమని ప్రార్థిస్తుంటండి యొక్క పరిశుద్ధం చేత నడిపింపు దాయించిందండి దేవాయప్రభా మరి వాకించ మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు మంది రాండి దేవ్ నిన్ను ప్రేమిస్తేనే ప్రభా ప్రతిదీ మేము చేయగలుగుతుంది దేవాయ ప్రభా ఆత్మీయమైన జీవితంతో ప్రభా పరిశుద్ధతో సహవాసం చేసే ప్రభా ఆ క్వాలిటీస్ వస్తాయని అన్నారు ప్రభా కాబట్టి ప్రభా ఒక పరిశుద్ధత్వం మాలో ఉంటేనే అలాంటి క్వాలిటీస్ మాకు దయచేస్తామని మేము నమ్ముతున్నాం ప్రభావిశ్వాసిస్తున్నాం ప్రభా కాబట్టి ప్రభా నీ యొక్క పరిశుద్ధత్వ మాలో నింపు అని ప్రార్థిస్తుందండి దినం మీ యొక్క పరిశుద్ధత్వ మేము పొందుకుంటేనే మీదే మాకు సహాయపడమని తండి తండ్రి దేవాళ్ళు ప్రభా స్నేహం చేసాం అలాంటివి వాళ్ళు లాగానే జీవిస్తాం ప్రభా కాబట్టి ప్రభా ఈ లోకాన్ని మేము ద్వేణీకరించుకోవాలా ఈ లోకాన్ని మేము దూరం చేసుకోలేదండి దేవాయేస ప్రభా నీ వైపు చూడాలా నీ వైపు మేము పరగకాలండి దేవాయసు ప్రభా నీ చిత్ర నెరవేర్చేంత వరకు కూడా ప్రభా మా ప్రాణం పోకుండా అనేకులకు ప్రభా సత్యని ప్రకటన చేసేలాగా ప్రభా అనేక ఆత్మలు నీ వైపు నడిపించేదా నడిపించేదాకా ప్రభా మాకు సహాయపడమని ప్రార్థిస్తుంది ప్రతి ఒక్క ఆత్మ రక్షణకి రావాల్సిందే ప్రభా నీరాత్మక జరిగించండి దేవాన్ని ప్రార్థిస్తుంది స్వస్థపరిచండి ఆ బిడకు నా యొక్క డిప్రెషన్ నుంచి ప్రభావిస్తున్నండి ఆమెను పీడిస్తున్న ప్రతి ఒక్క దురాత్మ దయ్యమాచుకృష్ణ నామంలో గిస్తున్నా ఆ బిడ్డను విరుచి వెళ్ళిపోవాల్సిందే చూప్రు నామంపిస్తున్నా అదే మా హెచ్చు ప్రభా యొక్క ఆత్మకార్యం జరిగించండి ముగ్గురు కొడుకుల భవిష్యత్తులో మీరు దీవించండి అసంత నింపని ప్రభావం చదువుతున్నగా ప్రభా హోడించి నడిపించండి ప్రభా అదే రీతిగా మరి ఏ బ్రదర్ అయితే ప్రభా మరి స్వామి కోసం ఆయన తప్పన పడతాం ప్రభా వాటన్నిటి నుంచి వెళ్ళి పొందాలి ఆయన వాట అన పేరు వస్తున్న ప్రతి ఒక్క దూరాత్మని ప్రభా ఈ చుక్కమం గద్దే ప్రభా తన మీరు మార్చుకుని ప్రభా తన రక్షించుకోండి దేవాయచ ప్రభా తన మీరు గాలి మేసుకొని లక్కారండి ప్రభావ ఇంకా వారికి సతరించడానికి బీలదు ప్రభా ఆయన మారాల ప్రభా దేవాయప్రభా తనకి మీరు దర్శించి మీరు మాట్లాడమని ప్రార్థిస్తుంది ఆత్మకాలను చెదిగించండి ప్రభావ తన కుటుంబ ప్రభా అదే రీతిగా ప్రభా మోసండి శివ తన గుడి తాకి ముట్టి స్వస్థపరిచండి నరల బలహీనత నుంచి దేవా ప్రభావీ నామంలో అది నార్మల్ ఉండేలాగా సహాయకమని ప్రార్థించడం తండ్రి జరిగించండి ప్రభావ ప్రతి వారిని అద్భుతాన్ని జరిగి రక్షించుకోవాలని ప్రార్థించడం తండ్రి సాక్షిని నిలబెట్టుకోమని ప్రార్థించడం తండీ అదే రీతిగా ప్రభావ సూచన జ్ఞాపకం చేసుకోవడం సొసైటీ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రభావ బిడ్డని బలపరచండి స్థిరపరిచని ప్రభావ ఆ బిడ ప్రభావ ఈ యొక్క సర్వసత్యం అనే అనేక ప్రకటన చేయడానికి ప్రభావ ఈ యొక్క పరిశుద్ధత్ అనుగ్రహించమని ప్రార్థిస్తుంది ఇవ్వ మీరే ఆ కుటుంబాన్ని రక్షించుకుని నడిపించమని ప్రార్థిస్తుంది మరి ప్రతి వారిని కృపలో భద్ర పరిష్కారం ప్రభావర్స్పండి ప్రభావ అదే రీతిగా ప్రభావం స్వరాజన్ ప్రభావం కూడా ప్రభావం మంచి జాబ్ దొరికేలాగా సహాయపడమని ప్రార్థిస్తుంది సేవాయించు ప్రభావ ప్రతి విశ్వాసంలో ప్రభావి పొందేలాగా సాయపడంతో ఇంకా మీ మన జీవితంలో ఎదుగుదింపయ్యండి ప్రభావ ఇంకా కళలచేత దర్శన చేత మాట్లాడండి ప్రభావ ఇవన్నీ పరిశుభత్మ చేత అభిషేకించి మీ ఇంకా ప్రభావి పలిఫలితం అయ్యేలాగా సాయపడమని ప్రార్థిస్తుంది ప్రతి సేవ జీవితంలో కూడా ప్రభావ ఫలితం దయచే మారి మీద తోడైనా నడిపించండి ప్రతి ఆత్మని మీరు రక్షించుకోండి ప్రభా మరి నీ యొక్క రాక ఎంతో త్వరలో ఉంది కాబట్టి ప్రభా ప్రతి వారు కూడా ప్రభా నీ యొక్క పనులు నిగ్నమై పాలండి అనేకలకు ప్రభావని ప్రకటింప చేసేలాగా ప్రభా మరి కూడా ప్రభా యొక్క రేఖల కింద భద్రపరుచుకోవడం కృపలోమంలో భద్రపరుచుకొని వందల కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభా మరి సిద్ధపరచుకోమని రాజా కృపగల దేవామహోన్నతుడు ఆలోచనకర్త ఆశ్చర్యప్రుల మనం మొదలు వెలిచినదేమ జీవాధిపతి సర్వాధిపతి సర్వ శక్తిమంతుగా మీకుందో హృదయం ధర కంటిదార నడకారీయల ధర మనసుంటే తప్పు ఏ పాటి వారు అంబయ్యూపా గతించారు తండ్రి మమ్మల్ని లెక్కించిన దొరుబట్టి మీకు ఏమి చిరున తీర్చుకోలేదు కొన్ని కృపాల మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నాయ్ మరి ఈ రోజు మరి వర్తమానం ద్వారా మా హృదయం సుప్రభ మరి లైన్ లో మేము కూడుకున్న ప్రతి ఒక్క కుటుంబానికి జ్ఞాపం తీసుకుని తండ్రి పేరు నక్కలన్నీ తీర్చమీ స్థితి ప్రతి పాపం నుంచి ప్రతి ఒక్క ఆస్కారం తనకు కూడా మహిమా ఘన దగ్గర వాళ్ళ రాకపోక ప్రతి విషయం వాళ్ళని ఆనందేవాళ్ళ కుటుంబం అంతా దీవించి వాళ్ళ పచ్చిదేవాని రామానికి మహిమాన దగ్గర బాగుందిగా ఇంకో బ్రదర్ ముట్టం దేవానికి స్తోత్రండి ఒకటి అంత రక్షించుకోండి ప్రతి పాప ని దేవని నామానికి మా కుటుంబాన్ని దీవించు ఆచిం చరి ప్రతి ఒక్క పేరు కుటుంబానికి దీవించి ఆచితూ మేము లైఫ్ ద్వారా ఎన్నో నేర్చుకోవాలి చూసుకోవాలి మనసు అంతా సరిదిద్దుకోవాలేవా మాటలు మా చూపులు మా నడపలన్నీ అధికారం ఉండాలి ఎక్కడ పడిపోకుండా దేవా ఎవరితో మేము ఎలా ఉండాలి మాకు నేర్పించే విధానం బట్టి నీకుందరూ అయినా మరి కుటుంబం ఆకాశం భూమిని అటు అనే నోటి మాట దారు సృష్టించిన గొప్ప దేవ సర్వోన్నతుడ నీకు ఎంతో వన్నాలు ఈ దీనివంతా మీ సాయం నడిపించినయన ప్రతి విజయం ప్రభా ప్రతి దాంట్లో ప్రభా మీరు మా ఘన విజయం అనుగ్రహించినయన ఓ ప్రభా పొద్దుపించి కొడుకు ప్రభావ చేసిన ప్రతి పని బాట అట్లబట్టి నీకు ఎంతో వందాలు ప్రభావ తలంపుల ద్వారా ఆలోచన ద్వారా నోటిదారా ప్రభు తప్పులు పాపాలు తీసే మన ప్రభా నా దేవ నా ప్రభా నీకు ఎంతో వందలేసాయ్ మా పని బాటలో ఉన్న పాపాలు క్షమించండి మీ కృపలో జ్ఞాపం చేసుకున్న ఆదిష్టమైన కృపగల తండ్రి వేస్తాయన తన మీకు అన్నారు ప్రభా ఇతబ వాక్య మీరు ఫలింపజేసి నీరు కట్టి ఫలింప చేయండి ప్రతి ఒక్క మీరు స్థిరపరిచి మీ కొడుకు సాక్షలు పెట్టుకోమని ప్రారం ఆ రీతిగా ప్రభా కావ్యశిష్టమైన మీ కృపలో జ్ఞాపం చేసుకునే నా దేవా డిప్రెషన్స్ వీటిని ఏసుక్రీస్తు గర్దిస్తున్న దుష్టాత్మనికి ఆజ్ఞాపిస్తున్నా ఏసుక్రీస్తు నాములు శరీరంలో తలంపులు ఆలోచన దుడిపండిస్తున్న దురాత్మని గర్దిస్తున్నాం అవి విడిచిపెట్టుకోమని ఆజ్ఞాపిస్తున్నాయి ప్రతి అవయవంలో ప్రభా మీకు సమాధానం ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్థనంలో మీ సమృద్ధి జీవంతో నింపని ప్రభావ ఎక్కడ చీకటి ఉందో అక్కడ వెలుగుని ప్రసరింపచేయండి స్వస్థపచ్చండి ప్రభా వాళ్ళ పచ్చి మీ కొరకు సాసండి వాళ్ళ బ్రదరు ప్రభా ఆ దుష్ట తలంపుల ప్రవ కలిగి ప్రభాయన మాలయ్య పూనుకున్న ప్రభా ఆయన ప్రేరేపిస్తున్న దురాత్మ ఏసుక్రీస్త గర్దిస్తున్న దుష్టాత్మ అతను విడిచిపెట్టి అతను ప్రేరేపించడానికి వీల్లేదు అక్కడ కుటుంబంలో అడ్డం వీల్లేదు ఏసుక్రీస్త ఆగ్రహిస్తున్నావు ఆ కుటుంబంలో పనిచేస్తున్న ప్రతి చీకర శక్తులు ఏ సీకరిస్తున్నా గీస్తున్నాం ప్రభావ ఆ కుటుంబంలో సమాధానం అనుగ్రహించండి ప్రభావ వాళ్ళ మదర్కి ఐవిక్కి నార్మల్ తీసుకోండి స్వస్థపచ్చండి ప్రభావ మంచి ఆరోగ్యం దండి కుటుంబంలో శాంతి సమాధానం తెచ్చండి ముగ్గురు బిడ్డలు భవిష్యత్తు దీవించండి పరలో గొప్ప జ్ఞానం అనుగ్రహించండి వాళ్ళు భవిష్యత్తు దీవించిన మీ కొరకు సాసన పెట్టుకుని అయినా అగ్నికంచి పెట్టండి దుష్టి నుంచి మీరు ఆ రీతిగా ప్రభా నైనా ఎస్ తండ్రి స్వరూ జాబ్ ఇష్యూలు మంచి జాబ్ అనుగ్రహించి సహాయపడని కుటుంబ చోటు అగ్ని కంచం పెట్టండి నూతనంగా అభిషేకించి మీరు గొప్ప సాహసం పెట్టుకోండి ఆ రీతిగా ప్రభు ఏం వస్తారు మంచి ఆరిగి నై చేయండి పరలోప జ్ఞానండి ప్రభావ మీరు సమీపించిన నిర్ణయాలు సిద్ధపడాల మీకు సిద్ధపరచలా సహాయపడండి ఆ రీతిగా మోస దీపి నార్మల్ తీసుకోండి స్వస్థపరచండి ప్రతి పాపను క్షమించండి ప్రభావ మీ కనికీరం మీకు చెప్పమంటే అదిష్టమైన నా దేవనా ప్రభావ చెప్పబడిన ప్రతి ప్రాధాన్యాలను మీరు విజయం అనుగ్రహించండి ఆ రీతిగా ప్రభావ గ్రూప్ లో ఆరోగ్యంలో పాల్గొనే బదిరిశిస్తారు అందరి గురించి మేము ప్రార్థనగా ప్రభావ ప్రతి కుటుంబంలో ప్రభావ మీకు శాంతి సమాధానం ఇచ్చేయండి ప్రతి కష్టం నష్టం నుంచి విడాలని అనుగురించండి మేము ఉంటుందే భయంకర శ్రమల కాలంలోనైనా ఈ శ్రమల కాలంలో ఎవరు కూడా ప్రభావ పడిపోకుండా మేము ఏ స్థితిలో మేము పిలవబడ్డం ఆ పిలుపుకు తగినట్టు దీర్ఘశాంతం కలిగి ప్రభావ ఓపిక స్థానాలు కలిగి ప్రభా మీ ప్రేమ కలిగి నడుచుకోవాలా అన్ని పిలుపు ప్రభావ మీ సువార్త ప్రకటించి మీ చెంత నడిపించాలా నాకు ఏవాలంటే సేవా మీరు అక్కడ పర్యంతరం ప్ర విశ్వాస మూలంగా మీరే ప్రవ ఆ ఒక విశ్వాసానికి మూలమైన మీ వైపు చూస్తూ మీ ముందు పరిగెత్తలా సహాయపడనైనా గొప్పదేవ అంత వరకు మీరు సహించాల ప్రవ కాలంలో ఎవరు కూడా తొట్టేలు కొన్న మీరు మమ్మల్ని బలపరిచి నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని శాశ్వం పెట్టుకుని మీరు అక్కడ సిద్ధపరచుకోమని తర్వాత ఏసుక్రీస్తు పరిశుద్ధ నా మమ్మల్ని మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ కేవీపీఎం గ్రూప్ ప్రదర్శిస్తారు ఈ ఆరాధన లో పాల్గొనే వారందరికీ ఇంకెంతమంది రాలేదు ఆ కుటుంబాలకి ఈ వాక్యలో ఎవరైతే ఇంటున్న ప్రపంచం శాంతి సమాధానం సర్వసంపూర్ణత ఏసు కలిగివాక ఆమెన్